శూత్రం యసు ప్రభా పర్చిన దేవా నీతి మంత్ర మౌనతర గొప్ప దేవా నిక్షత్రం చేస్తాం యశ్వ్రభ ఈ దినమంతా సాయం చేసిన వందల యశ్వ్రభా ఈ మాకు కన్ను ఎట్లా కాపాడింది కన్ను కన్ను రేపటి కాపాడు కాపాడి ఈ దిన మాకు ఇచ్చిన నీకే గంత మహిమా తేజస్ నీకే కలుగాక నీకే సూత్రాలు కలుగాక ఈసు ప్రభా నా ఆ కలువరిసిన యశ్వభ మా పాప మా శాప మా రోగం మా శనం మా చెడుతును భయంించి మూడు జన తిన ప్రభా విశ్వ ప్రభా మమ్మని రక్షించుకున్న వేసుప్రభ నాద్యమా ఇదిగో వేశ్వ్రభ అలలియ నాదివ మన తని న్యాయంలో మనం మీరు రాండి ఆ మార్చుటని కనిషన్ నదివా సైతాన్ని గద్దించండి అలలియ నాదివ కొన్ని ప్రార్థన చేస్తున్నాం మీరే మాత్రం వాక్యం మాట్లాడండి రాని బిడ్డలు నడిపించండి విశ్వప్రభ ఆటగా తొలగించండి న్యాయశయాన్ని శైతం చేసాం మీరు ఆకరించిన సమీపం అలలీ అనాథిం ఇంకా గూడనే సత తెలిసి బయలుపరిచి పరిశుద్ధాత్మ సహాయం చేయండి పరిశుద్ధాత్మ కుమురించండి మా సొబుద్ధి తొలగించండి మా ప్రాంతంలో అధికారం మీకు ఒప్పుకుంటున్నాం ప్రభా మీరు వెళ్ళమని మీరు మాకు సహాయం చేయం ఆటగాదాలు కాల్చి దురాత్మ కాల్చేయండి అలలీ అనాది ఇంకా మీకు ఇస్తున్న మహా నుంచి దాన్ని విడుదల చేయండి మీ సేవల బలమైన సార్లు వాడకం అని ఇస్తున్న ప్రస్తుతమే బ్రదర్ నలేని చెవులున్నా వినలేని కానులున్నా కానలేని చెవులున్నా వినలేని మనసున్నా మతి లేని స్థితి ఉన్నా గతిలేని లేని మతిలేని మతి లేని స్థితి ఉన్నా గతి వాడను ఎసయా ఓడిపోయినా వాడను వాడను ఎసయా డిపోయినా వాడను కానులున్నా కానలేని చెవులున్నా వినలేని అన్ని ఉన్నా ఏమి లేని అందరూ ఉన్నా ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని అన్ని ఉన్నా ఏమి లేని అందరూ ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని ఎసయ్యా నన్ను వేడువకయ్యా ఎసయా నన్ను విడవకయ దిక్కులేని వాడను వాడను ఎసయ్యా చెదరిపోయినా గూడును వాడను ఎసయ్యా చెదరిపోయినా గూడును కనులున్నా కానలేని చెవులున్నా వినలేని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని భాషలున్నా భావములేని ఆత్మవున్నా అవివేకి భక్తి ఉన్నా శక్తి లేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని భక్తి ఉన్న శక్తి లేని ప్రార్థన ఉన్న ప్రేమలేని ఎసయ్యా నన్ను కరుణించుమా నన్ను కరుణించుమా ఫలము లేని వాడను వాసిని ఎసయా పేరుకు మాత్రమే విశ్వాసిని వాసిని ఎసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని బోధవున్నా బ్రతుకులేని పిలుపు ప్రయాసపడని సేవ ఉన్నా సాక్ష్యములేని సంఘమున్నా ఆత్మలు లేని బ్రతుకులేని పిలుపు ఉన్న ప్రయాసపడని సేవమున్న సాక్ష్యములేని సంఘమున్న ఆత్మలు లేని ఏసయా నన్ను నింపుమయా ఏసయా నన్ను నింపుమయా మలేని వాడను పాదిరిని పాదిరినీసయా మాదిరిలేని కాపరిని పాదిరినీ ఏసయా మాదిరిలేని కాపరినీ కనులున్నా నలేని చెవులున్నా వినలేని కానులున్నా కానలేని చెవులున్నా వినలేని మనసున్నా మతి స్థితి ఉన్నా గతి మనసున్నా మతి లేని గతిలేని వాడను ఎసయా ఓడిపోయినా వాడను వాడను ఎసయా ఓడిపోయినా వాడను ప్రార్థన చేద్దాం పరిశుద్రబాగ దేవ మీకు వదనాలేసయ్యా కృపాకల తండ్రి సర్వోన్నతుడుగు దేవ మీకే స్తోత్రాల నేను ప్రభావ ఇ ఉదయకాల నుంచి ఇంత తర్వాత కాచి కాపాడారు ప్రభా ఇది నా హాలిడే ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉంటుండగా అవునైనా మీరు మాకు ఇచ్చిన యొక్క తన మంచి మీకు ఎంతో ఉన్నాయి ఈ లోకం ఇచ్చినటువంటిది కానే కాదు ప్రభా అది అందుకు మేము మిమ్మల్ని గనపరుస్తున్నాం కొనియాడుతున్నాం ప్రభావ మీరు ఇచ్చే సమాధానం తండ్రి ఎంతో తండ్రి నమ్మదగింది ప్రభావ అవును ప్రభా స్థిరమైంది ప్రభా అనుమానించేది లేదు ప్రభావ కాబట్టి నైనా అటువంటి సమాధానం మా హృదయలో ఇచ్చినందుకు మీకు ఎంతో ఉన్నారు సమస్త జ్ఞానం రకమించిన సమాధానం అది నైనా దాన్ని మీకు వర్ణాలు ఈ మాధ్యాన కాలంలో ప్రభావ మీరు తిరిగి దిగొచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి మా మధ్యలో మీరు నివసిస్తున్నందుకు మీకు మదనాలు వేసయ్యా ఆత్మస్వరూపీ అయిన ప్రభు మీకు మదనాలు తండ్రి అటువంటి ఆత్మస్వరూపులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రకటన గ్రంథంలోని వాక్యాల మేము జానిస్తుండగా నైనా అవి మీరే మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఇది మనుషులకు అసాధ్యం మనుషులు చూడలేరు శరీరులు చూడలేరు ప్రభు ఆత్మస్వరూపుగా తయారైతే కానీ వీటిని మేము గ్రహించలేం ప్రభు దానికి తగిన పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించి నడిపించండి నూతనంగా అభిషేకించి నడిపించండి ఓ ప్రభు వీటిని గ్రహించాలా సామాన్య ప్రజలకు ప్రకటించాలా ప్రభు అర్థం కానప్పుడు పామర్లకు ఏ రీతిగా అర్థం అవుతుంది ప్రభావ కనుకరించండి వీటిని అర్థం చేసుకుని వాటికి మేము వాళ్ళకి మేము ప్రకటించాలా ప్రతి ఒక్కరు ఇందులో రావాలి ఎందుకంటే నేను ధ్యానించిన వాడు మరి కాబట్టి నైనా అటువంటి ధన్యతను అనుగరించి మీ కొరకు మమ్మల్ని పెట్టుకొని దీని విషయంలో అతిశయించకుండా ఓ ప్రభావ తగ్గింపు వెళ్ళిన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పర్లోక రాజ్యంలో బహుగా తగ్గించుకున్న వాడే ఆవుడు ప్రభావ హెచ్చిపబడి వాక్యం చదివిస్తాను మేము ఉంటుంది పర్లోక రాజ్యం మీకు అంతా పులిస్ చూపించినారు ప్రభావ మూడు కొంచెంలో పిండి అంత పులిస్ అయింది కాబట్టినైనా దాంతో మాకే సహాసం లేదు మేము పులిపిండి లేని వారమని పౌలు భక్తులు జ్ఞాపకం చేసినట్లు కొనతలు రాష్ట్ర మమ్మల్ని మీరే పరిశుద్ధంగా తయారు చేసేందుకు వదనాలు ఆ కల్వరిశిల్లో మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వదనాలు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యేకృతం మాట్లాడండి బలపరచండి ఇవి యొక్క వాక్యలను గ్రహించాలా ప్రవ్వాటిని జాగ్రత్తగా భద్రపరచుకొని ప్రకటించాలా అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించమని హై శ్రీ ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే మనము ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాయాన్ని బహు దీర్ఘంగా ధ్యానిస్తున్నాం కొన్ని వారాలు అయిపోయింది మొదటి ముద్రక సంబంధించిన విషయాలు ముగించినాం కొంతమటుకు అయితే ఉదయకాలం నేను దీన్ని తిరిగి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం చేయబడింది ఏంటంటే మొదటి నుంచి కూడా మనం ధాన్యుల గ్రంథంలో ధ్యానిస్తలేం ఎందుకంటే ఇవన్నీ పాత నిబంధన కాలంలోనే జ్ఞాపకం చేయబడ్డాయి యుగ సమాప్తిలో ఏం జరగబోతున్నాయి అన్న విషయాలు అన్ని దేవుడు పాత నిబంధన కాలంలోనే జ్ఞాపకం చేసిండు గ్రంథంలో ముగిస్తున్నాడు మాట కాబట్టి మొదటిదిగా ధాన్యుల గ్రంథంలో చూపించిండు ధాన్యుల గ్రంథంలో ఉన్న ఆ యొక్క లేక జీవులు అంటాం ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి జీవులు అంటున్నాం ఇక్కడికి వచ్చినప్పటికీ మృగములు అంటున్నాం అదే రీతిగా జకరే గ్రంథంలో కూడా ఆ నాలుగు గురాల గురించి మనం ధ్యానిస్తున్నాము దాని తర్వాత ప్రకటన గ్రంథాల గురించి చూస్తున్నాం కాబట్టి ధాన్యంలో మొదటగా ఆరంభించి జకరే గ్రంథంలో వాటిని ఒక విశదీకరించి ప్రకటన గ్రంథంలో దాన్ని ముద్రించి సీల్ చేసేసండి అన్న దేవుడు కాబట్టి మనం కేవలం ప్రకటన గ్రంథంలోనే ధ్యానిస్తున్నాం కొన్నిసార్లు జకరే గ్రంథంలోని ధ్యానిస్తున్నాం కానీ ధాన్యుల గ్రంథంలో రాయబడ్డ ప్రతి వాక్యాలను మనం ఇంతవరకు ధ్యానించలే అది ఎందుకు రిలీజ్ కాలేదో నాకు దేవుడికే తెలియాలి అది నాకైతే ఈ రోజు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకున్నాం దానియుల గ్రంథంలో ఉన్న ప్రవచాలని మనం ధ్యానించాలి ఒక రోజు అని కానీ ఏ రోజు మనకు అటువంటిది అవకాశం తటస్థించాలి కానీ నాకు ఒకటి బలహీనత ఉంది ఏంటంటే ధాన్యుల గ్రంథంలో ఉన్న ఆ జీవులకు సంబంధించిన విషయాలు ధ్యానించకుండా జకరయాలు చూస్తున్నావు లేక ప్రకటనలు చూస్తున్నావు కానీ కొన్ని కొన్ని చిహ్నాలు మర్చిపోతున్నాం కొన్ని చిహ్నాలు చెప్పకపోవడం వలన సంపూర్ణమైన అవగాహన లేకపోతుంది సంపూర్ణంగా ఈ ప్రవచనలు అర్థం చేసుకోవాలంటే ఈ మూడు పుస్తకాలన్నీ ఒకదాని పక్కన ఒకటి పేరు ధ్యానించడం నేర్చుకోవాలి మూడు పుస్తకాలు ఈ మూడు పుస్తకాలని ధ్యానించాలంటే వాటిని పక్క పక్కన పెట్టుకోవాలంటే ఆ అర్థం కావాలా దాని తర్వాత దేవుడు మనకు చూపించిన విధానం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇవి చిహ్న చెప్పబడ్డాయి లేక అలంకార రూపకంగా ఉన్నాయంటాం పౌలు అంటాడు ఆ పదాలు వాడతాడు అలంకార రూపకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి అలంకార రూపకం వాటిని మనం అర్థం చేసుకొని ప్రయత్నించాలా అది కేవలం ప్రభు సాధ్యం సరే పరశుధాత్మ ఉంది కదా అనేసి మనం ప్రయత్నిస్తాం కానీ ఆ పరశుధాత్మ ఉన్నా కానీ నీలో వాక్యం ముందు లేకపోతే పరశుధాత్మ ఎట్లా నడిపిస్తాడు అందుకే ఆయన ఏమన్నాడంటే పరశుధాత్ముడు ఇచ్చినప్పుడు సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు మీలో ఉన్నది వాక్యం కానీ అది సర్వసత్యంలో లేదన్నట్టు ఆ వాక్యం అంటే కొంత అబద్ధంలో ఉండొచ్చు లేక అవగాహన లేని స్థితిలో ఉండొచ్చు లేక ఏమంట ఇన్నోసెంట్ అన్నట్టు చదువుతున్నారు కానీ కావాలని ఏం తప్పులు చేస్తున్నాం తెలియక తప్పులు చేస్తున్నాం మేము వాటన్నిటినీ సర్వసత్యంగా నడిపించాలంటే ప్రతిరోజు మీరు చేతులు ఎత్తి మోకాల మీద ఉండి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆత్మ దిగి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఆయన పరిశీలిస్తాడు నువ్వు ఏం చదివినావు ఈరోజు వాక్యమని ఆ చదివిన వాక్యాల్లో నీ సత్యాన్ని గ్రహించాలకు సహాయపడతా ఉంటాడు నేను ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభావ నాకు ఇది అర్థం కావట్లేదు ప్రభు నేను ఎట్లా ప్రయత్నించాలా నేనే కాదు ధాన్యులు కూడా అదే ప్రార్థన చేసిండు జకర్య కూడా అదే ప్రార్థన చేస్తుండే వా యోహను భక్తుడు కూడా అట్లనే ప్రార్థన చేస్తుండే ఇవి ఏంది ప్రభు నాకు అర్థం కావట్లేదు ధాన్యలు అటువంటి దూతకొని ఇవి ఏంది ఇవి దేన్ని సూచిస్తున్నాయి అదే రీతిగా ప్రకటన గ్రంథకు వచ్చేప్పటికీ ఇవి నాకు ఏం అర్థం కావట్లేదు ఇది ఏంది అంటే నీకు కూడా అర్థం కాలేదా అంటాడు వ్యూహాను భక్తితో పాత నిబంధన కాలంలో అర్థం కాలేదంటే ఒక విషయంగా చెప్పొచ్చు ఎందుకంటే ప్రభు ఇంకా బయలుపరచబడలేదు కాబట్టి ధాన్యులకి అవి దూత తప్ప ఇంకెవరు చెప్పలేరు జకరే కూడా అంతే ఇవి ఏంది గుర్రాలు నాకేం అర్థం కావట్లేదు రథాలలో ఎందుకు ఇవి బంధింపబడ్డాయి ఉత్తర దిక్కున ఎందుకు అవి బంధింపబడి తీసుకొని ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు కానీ దూత చెప్తా ఉన్నాడు అంతే కానీ కృత నిబంధన పుస్తకమైన ప్రకటన గంధం నీకు కూడా తెలియదా అంటున్నాడు అంటే ఏంటంటే ఏ స్ప్రి గురించి నీకు తెలుసు రక్షణ అనుభవం నీకు ఉంది అభిషేకం నీకుంది కృపవారాలు ఉన్నాయి నీకు ఇవన్నీ అనుభవం పూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ ప్రవచనాలు నీకు అర్థం కాకపోతే దూత వేస్తున్న ప్రశ్న తెలుసా ఓ రకంగా హేళనకరంగా ఉంది లేక సార్కాక్యాస్కం అంటాం ఇంగ్లీష్ లో సార్కాస్టిక్ అంటాం అంటే కొంత బాధాకరంగా ఉంటుంది అన్నట్టు ఆ ప్రశ్న వస్తే అరే నీ కూడా తెలదా నువ్వు ఇంత చదువుకున్నావు అంటే ఎట్లుంటుంది అరే నీ కూడా తెలదా ఇంత వయసు నీకు ఇంకా తెలియదు కొంచెం మనసు కొట్టుకుంటారు కదా దూత కూడా అట్లనే మాట్లాడుతున్నాడు అక్కడ లేదా కూడా తెలియదా యోహాను నువ్వు ఆయన రమున ఆనుకున్న వాడవు ఆయన ఎన్నో వాక్యాలు చెప్తుంటారు నువ్వు అక్కడ దగ్గర నుండి విన్నవాడవు నీకు కూడా తెలిదా ఆయన ఎన్నెన్నో మార్మాలు చెప్పింది కదా నీకు కూడా తెలదా ఇది కూడా నీకు తెలియదా వీళ్ళెవరో కాబట్టి కృతజ్ఞ కాలంలోంచి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి మనం భవిష్యత్కి పోయేవాళ్ళం భవిష్యత్తులో శాశ్వత కాలం ప్రభుత్వం ఉండేవాళ్ళం ఈ శరీరంలో ఉన్నప్పుడే వీటన్నింటినీ తెలుసుకోవాలన్నది నా ఆశ అవును నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినాక ఎట్లా డైరెక్ట్గా చూస్తూ ఉంటుంది కదా ఇప్పుడు పరోక్షంగా చూస్తావు అప్పుడు ముఖాముఖిగా చూస్తావు అప్పుడు చూస్తే ఏ లాభం ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు చూస్తేనే కదా ఆనందం ఆత్మ శర్రాన్ని విడిచిపెట్టినాక అక్కడ పోయి చూస్తే ఏముంది అందులో గొప్పతనం ఏం లేదు ఎందుకంటే అది శాశ్వతంగా ఉండేది ఇంకా చివరికి అక్కడ వెళ్ళినావు కాబట్టి ఒక దశ నుంచి ఒక దశకు ప్రకృతి సహజమైన శరణంలో ఉన్న వాడవు శరణాన్ని విడిచిపెట్టి ఆత్మస్వరూపిగా మహిమ శరీరాన్ని పొందుకొని అక్కడ పోయినావు కాబట్టి అది పర్మనెంట్గా ఉండబోయేది అప్పుడు తెలుసుకునే ఈ రోజులలో ఉన్నప్పుడు కండ్లు ఉన్నప్పుడు వివేచన ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు వీటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలా ఎంత ఉంటుంది ఇప్పుడు దుష్టుడు కూడా ఎట్లా చేస్తానంటే ఇది వాణి ఆధీనంలో ఉన్న లోకం కాబట్టి నీకు బహు కష్టాలు పెడతా ఉంటాడు నాకు ఎందుకు ప్రవాన్ని ఏడుస్తూ ఉంటాడు కానీ మనం కాదు ఎంత కష్టమన్నా కానీ దేవుని అడగము ఎందుకు ప్రభావ నాకు ఈ కష్టమైనా ఎప్పుడు అడగము సైతాన్ మీద మనం కోపగించుకోము వాని మీద తిట్టుకుంటూ ఆరుచుకుంటే మూలుకుంటూ ఉండం మనం మనం చేయాల్సింది ఏంటంటే ఎంత కష్టం ఉన్నా కానీ ప్రభావ నేను సిద్ధంగా నన్ను నడిపించు ముందుకు నేను పోతా అన్న ప్రయత్నం పోవాలా కాబట్టి ఈ శర్రము బలహీనమే ఆత్మ సిద్ధమే కదా ఆత్మ ఎటు గుంజుకొని పోతే అట్లా గుంజుకొని పోవాలా అదే మనం మేహెచ్కల్లో చూస్తాం కదా దేవుని ఆత్మ ఎటు నడుస్తుంటే ఆ రథము దాని చక్రాలు అటు పరిగెత్తుతున్నాయి అది మనం నేర్చుకోవాలా ని ఆత్మ ఎట్టుపోతే నీ శరం అటు గుంజుకొని పోవాలా మళ్ళీ నీ ఆత్మకు నడిపింపు ఎవరు ఏ స్ప్రవే కదా నీ జీవితం నావకు చుక్కాని ఏస్ప్రవ్వే అని బైబుల్లో ఉంది కాబట్టి ఆయన ఆ రీతిగా తీసుకొని ఉంటాడు దానికి సమర్పించుకోవాలి ఈల్డ్ కావాలా ప్రభు నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకోవాలి నాకు సహాయపడ ప్రభ నాలో అవిశ్వాసం తొలగించు ప్రవ్వ కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ ఏడు బూరలకు సంబంధించిన బోధ ఎన్నో గంటలు ఎన్నో రోజులు ధ్యానించిన అయితే ఏడవ బూర కష్టపడికి ఆ సర్పములు సంపూర్ణంగా నాశనమైపోతాయి అవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి అని నేను మీకు చూపించిన అయితే దానిల గ్రంథం ఈరోజు నేను కొంత ధాన్యాల గ్రంథాలు చూపించాలనుకుంటున్నా ఈ విషయాలు ఎందుకంటే మొదటి జీవి గురించి మనము ఎక్కడ చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో మనము ఆరంభించినాం ఆ ముద్రలకు ముద్రలు పాత్రలు బూరలు అవి నీకు అర్థం కావాలి ఇవి మూడు దశలు ముద్రలు పాత్రలు బూరలు ముద్రలలో సీల్ చేసి పెట్టేడు అవి ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తున్నాడు పాత్రలు ఏంటంటే దూతలు ఈ లోకం మీద పడవే ఏం జరుగుతాయనేది అమలు పరచడం అన్నట్టు కానీ ముద్రలు బూరలు పాత్రలు అర్థం చేసుకోవాలి మనం ముద్రలలో వార్నింగ్ అన్నట్టు నీకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్న ఇట్లా ఉండబోతుంది అని చెప్పడం ముద్రల భావం అయితే బూరల్లో ఏంటంటే ఇంకా నీకు ఫైనల్ అవకాశం ఇంకా లేదు రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పడం అన్నట్టు ఇంకా నీకు పోగొట్ కుట్టిన అవకాశం లేదు ఇంకా నీకు ఫస్ట్ తప్పడే అవకాశం కూడా నీకు లేదు బూరలు ముదినమంటే సెకండ్ వార్నింగ్ అన్నట్టు ఇంకా పాత్రలు దేవుని శిక్ష అమలు కాబట్టి ఏడు బూరలు ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు వీటిని నువ్వు ఎప్పుడన్నా ఒక ఎక్సెల్ షీట్ లో మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎక్సెల్ షీట్ లో రాసుకోండి మొదటి ముద్ర మొదటి ముద్ర దాని తర్వాత మొదటి బూర మొదటి పాత్ర అట్లా కంపేర్ చేస్తే కలుస్తాయా వ్యక్తి పరిస్థితులకు కలవవు ఎందుకంటే ఇవి వన్ టూ త్రీ ఎక్సైజైడ్లు కావు ఏబీసీలు కావు ఇవి దేవుని జ్ఞానం అట్లు ఉండదు ఈ లోకొక జ్ఞానం లాగా ఉండదు ఇది గరితన మీ గానం దేవుని జ్ఞానం ఎట్లుందంటే మొదటి మొదటి ముద్ర ఏ బూరతో కలిసితో మీరు చూడాలా అదే రీతిగా ఏ బూర ఏ పాత్రతో కలిస్తే కూడా మీరు చూడాలా కాబట్టి వాటన్నిటిని చూడాలంటే ఎంత కష్టపడాలా మీరు చెప్పండి మీరు టెన్త్ క్లాస్ పరీక్ష రాసినట్లే ఉంటుంది మీ లైఫ్లో ఇవి ధ్యానించాలంటే బట్ చేయాలా సమాధాన పడేది లేనే లేదు లైఫ్ ఎయిటీ పర్సన్ సమాధాన పడదు ఒకసారి ప్రకటన గ్రంథం ఆర వద్యం ఈరోజు నేను మీకు ధాన్యాలు కాదు పరిచయం చేస్తాను ప్రకటన గ్రంథం ఆరో వద్యం పరిచయం చేస్తే మీరు కాదు మీరు చదవలేదని కాదు మీరు అంత ఇప్పుడు అవి పేటగా మీకు తెలవడతా ఉంటాయి చూడండి మొదటి వచనం ప్రకటన గ్రంథం ఆరవద్యము మొదటి వచ్చినది ఆ గొరపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని రుము వంటి స్వరంతో చెప్పుట వెంటిని కాబట్టి ఈ నాలుగు జీవులలో ఒకటి ఆ ఒకటి ఏంది ఆ జీవులు ఏంది మీకు ఎక్కడ తెలుస్తారు చెప్పండి ఈ నాలుగు జీవులు అది నేను ఒకసారి చూపించాను ప్రకటన గ్రంథం రెండవ అద్యంలో వాటి గురించి దీర్ఘంగా కానీ ఈ రోజు నేను వాటిని దాని గ్రంథంలో మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి దానిల గ్రంథము ఏడవ వద్యం వీటికి సంబంధించి కూడా మనం ప్రకటన గ్రంథం రెండవ అద్యం అనేది కూడా చూపించండి మీకు వాటి మొదటిది సింహం పోలి అనేది దాని గ్రంథం ఏడవ ధ్యానము నాలుగవచనం మొదటిది సింహంను పోలినది కానీ ఇప్పుడు చూడండి మనకు తెలుసు సింహం దేనికి సాదృశ్యం మనం ధ్యానించడం కూడా వాటికి సంబంధించినవి మొదటిది సింహంను పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉన్నాను కాబట్టి ఈ మొదటి జీవి ప్రకటన గ్రంథం చేపటికి నాలుగు జీవులు అంటుండే మొదటి జీవి ఏందో చెప్పలేకపోయాడు ఎందుకంటే దానిల గ్రంథం చదివి నువ్వు నేర్చుకుంటావు కాబట్టి ప్రకటన గ్రంథంలో వాటిని విశదీకరించాలి దేవుడు కాబట్టి మొదటిది సింహంను పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేను సింహము అడవిలో మృగావులకు అన్నింటికి రాజు కదా కాబట్టి మన ప్రభు మన ప్రభుని ఒక రీతిగా పోలింది మన రీతిగా చెప్పాలంటే ఆయన రాజులకు రాజు మహారాజు ఆయన సింహం కొదమ సింహం కాబట్టి అది మన ప్రభుకి సాదృశ్యం అందుకే మత్స్య సువర్తికుడు రాజుల మన ప్రభుని పచ్చం చేశాడు అదే రీతిగా చూడండి ఈ సింహం ఎట్లా ఉంది దానికి అది పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి దానికి ఇప్పుడైనా అర్థం చేసుకుంటాం ఈ జీవి ఎట్లా ఉంది సింహం ఉంది దానికి రెక్కలు ఉన్నాయి ఎటువంటి రెక్కలు పక్షిరాజు రెక్కలు ఊహించుకోండి ఇప్పుడు కళ్ళలో కళ్ళు మూసుకొని ఒకసారి అది ఎంతలా కనిపిస్తుంది చాలా గంభీరంగా ఉంటుంది కదా కానీ నేను చెప్పేది ఏంటంటే అది ప్రకృతి సహజమైన జీవి అనుకుంటున్నావు కానీ దానికి ఆత్మీయమైన చిహ్నాలు ఉన్నాయి ఉదాహరణకి సింహానికి రెక్కలు ఉంటాయా సైన్స్ అదనోల్ల తెలుస్తుంది సింహమేమో మేమల్ పక్షేమో అది వేరే కోవ చెంది సైన్స్ లో చెప్పాలంటే పక్షేమో గుడ్లు పెట్టేది సింహమేమో కంటది పిల్లల్ని రెండు తేడా ఉంటాయి కానీ రెండు కలుస్తున్నాయి ఇక్కడ అది నేను చెప్పేది మొదటిది సింహంను పోలింది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉన్నాను అయితే నేను చూస్తుంటే ఏమైంది దావిదన ధాన్యాలు చెప్తున్నాండి నేను చూసి చూడగా దాని రెక్కలు తీయబడినవి దాని రెక్కలు అంటే ఎవరు లాగేసిన దాని రెక్కలు చెప్పండి ఇప్పుడు దాని రెక్కలు లాగేస్తే ఈ సింహం ఎగరగలదా పక్షిరాజు లాగా రెక్కలుంటే ఎగరగలదు కాబట్టి రెక్కలు తుంచబడ్డాయి ప్లక్ ఇంగ్లీష్ లో ప్లగ్డ్ అని ప్లగ్డ్ అంటే పెరిగి వేయబడడం దాని రెక్కలు పెరిగి ఎందుకు పెరిగి ఎవరు పెరిగి కాబట్టి ఇప్పుడు చూడండి మనుషుని వలే అది పాదములు పెట్టుకొని నేల పైన నిలవబడేను ఒకప్పుడు ఎగిరింది ఇప్పుడు నేల మీద కా పాదాలు పెట్టి నిలబడిందంట మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడేను అంతకుముందు లేదు దానికి ఇప్పుడు ఇవ్వబడింది సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి ఎవరన్నా మీరు ఇప్పుడు దీన్ని జరిగినట్టు మొదటి జీవి ఎట్లా ఉంటుంది నేను ఎప్పుడు దీని గురించి మీకు చెప్పలేదు కానీ ఫస్ట్ టైం ఎందుకు అది అనిపించింది దాని గ్రంథాన్ని మనం స్టార్ట్ చేయాలా లేకపోతే ఈ ఏడు ముదలైపోయినాక కూడా దీన్ని మనం చూడకపోతామో మళ్ళీ ఆ రేపు ఔషధ పరిస్థితులు ఎట్లుంటాయి కూడా మనకి తెలియవు కాబట్టి త్వర త్వరగా చూసేసుకోక తప్పదు కాబట్టి ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఈ యొక్క సింహంకి ఆ రెక్కలు ఆ పెలించబడ్డాయి ప్లగ్డన్ ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి వీటిని మనం ఏ రీతికి అర్థం చేసుకోవాలి చెప్పండి ఎవరు అర్థం చేసుకుంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెక్కలు గల పక్షి ఎప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంటాయి రెక్కలు గల పక్షి ఒకసారి తేళ్ళకి సాదృశ్యంగా ఉంటుంది మరొకసారి సర్పంలకు సాదృశంగా ఉంటుంది వాటి గుండగణాలను బట్టి కానీ ఇంకో రీతిగా చెప్పాలంటే ఆకాశం మీద ఎగిరే పక్షులు గొప్ప జనానికి ఉంటాయి ఎందుకంటే ఒక వే ఒకవేళ నువ్వు అక్కడనే ఎగురుతూ ఉంటేనేమో లక్ష నలభై మందికి సాదృశంగా ఉంటావు కానీ ఒక్కసారి నీ రెక్కలు పెకిలింపబడితే నువ్వు అక్కడి కింద పడతావు అంటే గొప్ప జనం అందరం కింద పడి ఆ ఏమవుతుంది మరణిస్తారన్న విషయాన్ని దాని తర్వాత నేను కొంతకాలం కింద కూడా చూపిస్తున్నాను ఓ రీతిగా ఈ సింహం నోట్లో ఆ వీళ్ళు పట్టబడ్డారన్న విషయాన్ని ఓ రీతిగా చెప్పాలంటే కాబట్టి ఇవన్నీ ఏది సూచిస్తున్నాయంటే ఈ ఒకప్పుడు సింహం ఉండి రెక్కలు ధరించుకున్నది ఓ రీతిగా చెప్పాలంటే కూడా మన ప్రభు కూడా సింహానికి సాదృశ్యము కొదమ సింహానికి సాదృశ్యము ఆయన లయన్ ఆఫ్ జూడా అంటాం యూదా గోత్రపు సింహం అని పాట కాబట్టి మొదటి ముద్రలో మొదటి ముద్రలో ఏం చూస్తున్నామంటే తెల్లని గుర్రము ఒకటి కనిపించింది ఈ యొక్క జీవి ఆ సూచనాత్మకంగా చెప్పినప్పుడు ఈ జీవి చెప్పినప్పుడే కనిపించింది అన్న విషయం అర్థం తీసుకోవాలా మనం ఇవన్నీ ఓ రీతిగా చెప్పాలంటే మన ప్రభుకు సాదృశ్యం మన ప్రభుల నుంచి బయటకు ఇవన్నీ నేను అది కూడా మీకు చూపించిన మన ప్రభు నుంచే ఇవన్నీ అట్లా బయటకు వచ్చినాను ఒకప్పుడు ఉండే ఇవన్నీ ఈ సృష్టి మొత్తం అయినలో ఉండే వరకు చూపించాను మీకు నేను భూమి కానీ ఆకాశమే కానీ నీళ్లే కానీ చెట్లు కానీ పశువులే కానీ పక్షులే కానీ అన్ని జీవరాశులు అన్ని సమస్త సృష్టి ఆయనలో ఉండే ఆయనలో నుంచి ఇవన్నీ ఆయన నోటి ద్వారా బయటకు వచ్చేసినాయి అవన్నీ బయటకు వచ్చేసినాయి ఇప్పుడు ఆయన కనిపించని దేవుడిలాగా ఉన్నాడు కనిపించిన దేవుణ్ణి కనిపించేటట్లు చేసాడు మన ప్రభు ఏ ప్రభు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆయనలో నుంచి బయటకు కాబట్టి మనం వీటిని చూసుకున్నప్పుడు ప్రతిదీ ఆయన యొక్క గుణగణాన్నే సూచిస్తుంది కాబట్టి ఏ దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఇది ఇంకొక మంచి విధానం అనిపిస్తున్నారు ఎంత భీకరుడు ఎంత గంభీరమైన దేవుడు మన ప్రభు వీటిని చూసినప్పుడల్లా కాబట్టి మొదటి ముద్రలో మనం ఏం చూసినామంటే తెల్లని గుర్రము దాని తర్వాత ఓ రీతికి చెప్పాలంటే తెల్లిని గురము ప్రకృతి సాధాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాము మన ప్రభుకి సాదృశ్యము తెల్లని గుర్రము దాని సాదృశ్యం గొప్ప ఎప్పుడు తెల్లగవుతారు గొరకల రక్తంలో వారి వస్త్రాలను ఉతుక్కున్నాక అప్పుడు తెల్లని వస్త్రం ధరించుకొని దేవుని సన్నిధికి వస్తున్నారు వీళ్ళు అందరూ మరణించినాక వీళ్ళందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు అదే మనం జగన్ గ్రంథం ఆరోధ్య కూడా వారం వరకు ఆ రథాలలో తెల్లని ఆ తెల్లని గుర్రాలున్న రథము నల్లని గుర్రాలు ఉన్న వెంబడిస్తుంది కదా అది నేను ఎన్నో సంవత్సరాల క్రితంగా మీకు చూపించిన నల్లని గుర్రం అంటే తేళ్లకు సాదృశ్యము తేళ్ళు నల్లగా ఉంటాయి కదా కొంత కొంత రెడ్ బ్లాక్ గా ఉంటాయి అవి కాబట్టి ఈ తేళ్ళని వెంబడిస్తూ ఉంటాయి తెల్ల గుర్రాలు ఎప్పుడు అది నేను చూపించిన ప్రకృతి సహజంగా కూడా బయో చర్చ సిస్టంలో లీడర్స్నే వెంబడిస్తూ ఉంటాయి గొప్ప జనం నువ్వు నువ్వు చెప్పిన విన్నారు మాట ఎందుకంటే నీ మా పాసల కంటే నీకు తెలుసా మా పెద్దల కంటే నీకు తెలుసా అదొకటి రెండవది ఈ బ్రదర్ చెప్పేది కరెక్టే కానీ మా పెద్దల మాటలు వినకపోతే మా పాస్టర్ మాట వినకపోతే మాకు చనిపోయిన సమాధికి స్థలం ఇవ్వడవాడు మా పిల్లలకి స్కూల్లో సీట్ ఇవ్వడు మా పిల్లలకి పెండిలకి పెండిలు చేయడవాడు ఆ పాస్టరు ప్రతి ఆటంకాలు పెడతా ఉంటాడు కాబట్టి వాడితో ఎందుకు తలనొప్పి వాడితో సమాధానపడతాం వాడు ఏదో చెప్తాడు నేను ఏదో వింటాను బల తీసుకుంటాను ఇంటికి వెళ్ళిపోతాను అది గొప్ప యొక్క గుణగండం కాబట్టి వీళ్ళందరూ చక్రగ్రంథంలో ఎవరని చూపించినట్లు ఆరోపద్యంలో గొప్ప జనం అంతా ఉత్తర దిక్కున్న బంధింపబడిపోతున్నారు చెరలోనికి అన్న విషయాన్ని నేను అక్కడ వాళ్ళ కాలం ముగిస్తుంది అన్నట్టు ఉత్తర దేశంలో ఆ ఉత్తర దేశం అంటే మీకు తెలిసి ఉత్తర దిక్కున ఇస్రాయల్ దేశం ఉందని మనం చూస్తాం కానీ ఇది ప్రపంచంలో ఉత్తరం నార్దర్న్ కంట్రీ అని ఉంది దేశంలో సారే దక్షిణ దిక్కున యూద ప్రాంతం ఉంటుంది ఉత్తర దిక్కున ఇస్రాయల్ దేశం ఉండేది ఇస్రాయల్ దేశం రెండుగా విభజింపబడ్డప్పుడు కానీ ఈరోజు అది ఒకటే ఉంది కదా ఈరోజు మళ్ళీ అవి జాయిన్ అయిపోయినాయి మోడర్న్ డే ఇజ్రాయల్ అంటాం దాన్ని గతంలో రెండుగా విభజింపబడేది కానీ ఇప్పుడు అవి కలిసే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చూస్తుంది ఉత్తర దిక్కున్నాడంటే ప్రపంచం అంతట్లోనికి పోతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అయితే ధాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో అక్కడ ఏముందంటే ఈ సింహం ఏ రీతి ఉంది ఈ సింహము ఆ దానికి రెక్కలున్నాయి పక్షిరాజు రెక్కలున్నాయి అయితే ఆ రెక్కలు తుంచబడ్డాయి దాని శరీరంలో నుంచి కాబట్టి అది ఎగరలేకుండా క్రింద పాదంలో పెట్టుకొని నిలబడిందంట దాని తర్వాత దానికి మానవ మనసు అంటే మనసు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు హతసాక్షులు అవుతారో అప్పుడు దేవుని సన్నిధికి తగ్గింపు కలిగిన మానవుడు లాగా ఆయన సన్నిధికి వస్తారు అనేది ఈ యొక్క దాని గురించి మేము నాలుగవ ఏడవ అధ్యాయంలోని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేవిధంగా మొదటి ముద్ర విప్పినప్పుడు కూడా అదే జరుగుతుంది మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది తెల్లని గుర్ర మీద కూర్చున్న వాని చేతిలో ధనస్సు బౌ ఉండడం మనం చూస్తున్నాం బౌ అనేది దేవునికి ఒక ఏమంటాము బహుమానం లాగా వీళ్ళు అనుగ్రించబడతారు మనం చూస్తున్నాం దాని ఆయన ఈ లోకాన్ని జయించుతూ జయించుకుంటూ వెళ్తున్నాడు ఇంకో దశ ఇంకో మనం చూస్తే ఏ సి ప్రభుని పోలిన మనమందరము ఈ లోకాన్ని జయించాలా నేను ఈ లోకాన్ని జయించినాను కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయించాలా మనం ఈ లోకాన్ని జయించిన వాళ్ళము అని కూడా ఆ మొదటి ముద్ర సూచిస్తుంది మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకో చెప్పాలంటే మొదటి ఆ సింహము గొప్ప జనానికి సాదృశంగా కూడా ఉంది వెనుకటది కొత్తమ సింహము యూదగోత్ర సింహం మనం కూడా యూధ య యూదులం అని రోమిల అధ్యాయంలో పౌలు జ్ఞాపనం చేస్తాడు అంతరంగ మందు మనం ప్రకృతి సజ్జంగా కాదు అంతరంగం మందు యూదులుగా మనం కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఐదో అధ్యాయంలో మనం చూసినాం కొంతకాలం కిందట ఎందుకు ఏడుస్తున్నావు యూధా గోత్రంలో ఉన్నాడు దావిదు చిగురు ఈ పుస్తకాన్ని ఈ యొక్క ముద్రని ఆయనకుంది అధికారం ఏడవద్దు అంటున్నాడు పెద్దలలో ఒకడు కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు యోహను ఏడవద్దు ఈ పుస్తకాన్ని విప్పుటకు యోగ్యత కలిగిన వాడు ఒకడు యూధా గోత్రంలో నుంచి చిగురు ఆయననే సీల్ చేసాడు ఆయన మరణాం కాలంలో తండ్రి నీ చేతి నా ఆత్మని నీ అది సీల్ అయిపోయింది అక్కడ ఇప్పుడు అక్కడ పోయి ఆయన చేతకి తీసుకొని సీల్ ఓపెన్ చేసిండు నీ కొరకు నా కొరకు మనం తప్ప ఎవరు వీటిని అర్థం చేసుకోలేరు కాబట్టి మనం అంటే మన మీద ఒక గుర్తింపు కలిగిన వాళ్ళం కాదు ఆయన ఆయన ఏర్పరచుకున్న వాళ్ళం మనం అందరం మనం తప్పక వీటిని ఖచ్చితంగా అర్థం చేసుకోగలం అయితే ఈరోజు ఈ ఉత్తర దిక్కు కొన్ని వారం నాకు ఎవరో డౌట్ ఎవరో ప్రశ్న వేసిండ్రు ఈ సౌత్ నార్త్ ఇవన్నీ ఏంది బ్రదర్ అని అది మనం ఎక్కడ చూసినాము ప్రక్రంథాలు చూస్తున్నాం ఇవి ఎక్కడ పోయినా జకర గ్రంథంలో చూస్తున్నాం చూడండి ఒకసారి జక్ర గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వర్షంలో ఉంది ఇది ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మనం పోవరం చూసినా నేను మళ్ళీ మళ్ళీ చదవను వాటిని జక్ర గ్రంథం ఆరో అధ్యాయము ఐదో వర్షాలు ఏం చేస్తుంది దూత చెప్తుంటు ఇవన్నీ దేవుని యొక్క నాలుగు ఆత్మలు దాని తర్వాత దీస్ ఆర్ ద ఫోర్ స్పిరిట్స్ ఆఫ్ ద హెవెన్స్ అవి ఒకప్పుడు దేవుని సన్నిలో ఉండే ఆయన సన్నిధి నుంచి బయలుదేరి ప్రపంచం కాబట్టి ఇవన్నీ దేవుని ఆత్మలు అంటాడు అంటే దేవుని బిడలే కదా దేవుని ఆత్మలు అంటే కూడా రైతు చెప్పాలి ఆయన ఆత్మ కాబట్టి వాటిని మనం అర్థం ఏ రీతిగా చేసుకోవాలంటే ఆ యొక్క ప్రపంచమంతా ఎట్లా విస్తరించింది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎట్లా తయారైందన్నప్పుడు మనం కొన్ని సంవత్సరాల కూడా ధ్యానించినాం నోవాహు ముగ్గురు కుమారులు షేము హాము యాప్రితులు షేము షేమా ఈ ముగ్గురే ఈ ముగ్గురే పిల్లలు ప్రపంచమంతా ఆ యొక్క ఆ ఏమంటుంది తర్వాత జలప్రలయం తర్వాత ఈ ఖండాలు ఆరంభం కావడం చూస్తాం మనం ఎన్ని ఖండాలు ఉన్నాయి యాక్చువల్గా ఐదు ఖండాలు అంటారు కదా ఏషియా యూరోప్ ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా కానీ అంతకుముందు అంటార్కిటిక్గా ఉండే ఇంకోటి ఏదో ఉండే నాకు జ్ఞాపకానికి వచ్చలేదు ఏడు ఖండాలు ఉండే యాక్చువల్గా ఈరోజు ఐదే ఉన్నాయి ఒకటి మునిగిపోయింది అది కంప్లీట్ గా మునిగిపోయింది ఒకటి అండ్రస్ లేకుండా పోయింది అయితే జలప్రలయం ఈ భూమిని అట్లా పాయల్ పాయాలుగా చేసింది ఆసియా ఖండం ఒకటి యూరోప్ ఒకటి దాని తర్వాత అమెరికా ఒకటి దాని తర్వాత ఆస్ట్రేలియా ఐదు నయా నాలుగు నయా దాని తర్వాత ఆ అంటార్క్టికా అదంతా మంచితో నిండి ఉంది ఈరోజు అయితే ఇవి ఎట్లా విభజింపబడ్డాయంటే నేను చూపించిన కొంతకాలం కిందట నోవాహు ముగ్గురు కుమార్లు షేము హాము యాపేతు షేము అంటే షేమాయిలు షేమాయిలు అంటే ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు దాని తర్వాత హాము హాము వంశస్థులంతా ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు పూరితీగా చెప్పాలంటే నాకు ఒక నేను ఏదో పుస్తకాలు కూడా జరిగిన కాలం కిందట కొంతమంది ఇండియాలో కూడా ఉన్నారు హామీలు శితమైన వాళ్ళు కదా హామ్ సంతతి దాని తర్వాత యాపేతు యాపేతు యూరోపియన్స్ కి సాదృశ్యం యూరోపియన్ యాపేతు సంతతి వాళ్ళంతా యూరోప్ లో ఉంటారు అన్నట్టు కాలం కొంతకాలంకి వచ్చినప్పుడు ఈ పన్నెండు గోత్రికులు ఐగుప్తు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు పన్నెండు మంది అంటే దగ్గర దగ్గర మంది ఎంటర్ అవుతారు లోపలికి బయటకు వచ్చినప్పటికీ ఆరు లక్షల మంది వస్తారు ఆ పన్నెండు గోత్రికులు అక్కడి నుంచి బయటకు వచ్చినాక ఎక్కడెక్కడ సెటిల్ అయినట్టు ప్రపంచం అంతట అనేది మనము చూస్తామన్నట్టు బబులోని కాలము అశూర్యుల కాలము శత్రురాజుల కాలంలో వీళ్ళందరూ ఎట్లా తరం వాడరు వారి దేశం నుంచి బయటికి షేము షేము వంశస్థులు మిడిల్ ఈస్ట్ లో సెటిల్ అయిపోయారు మిడిల్ ఈస్ట్ అంటే ఈరోజు అరబ్ పాలస్తీనా ప్రాంతాలు అన్నట్టు అదే రీతిగా ఆ యూధ మనకు తెలుసు దక్షిణ భాగంలో వాళ్ళు సెటిల్ అయినారు కానీ వాళ్ళు ఆ రోజులలో దక్షిణ భాగము దావిధి తర్వాత సొలమాన్ రాజు తర్వాత కానీ యూద ప్రపంచం అంతా విస్తరించినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారు కొంతమంది ఆఫ్రికాలకు పోయినారు కొంతమంది కొంతమంది పాలస్తీన్ ఉండిపోయినారు అట్లా అన్నట్టు అదే రీతిగా ఇఫ్రామియూల్ ఎక్కడ పోయినారంటే ఆమె ఇంగ్లాండ్ కి అయితే కొన్ని కొంత కొంతకాలం ఏంటంటే ఒక సిస్టర్ గురించి నేను చెప్తాను సిస్టర్ ని చెప్తున్నాను ఆమె దేవుని నమ్మని దాయినా కానీ తెస్తాడంటాం మనం ఎస్తేరు ధనరాజ్ అని ఒక ఆమె యూట్యూబ్ లో ఆమె వీడియోస్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ఆమె క్రైస్తవ అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి క్రైస్తవరాలుగా రక్షణ పొందింది కుటుంబం అంతా తల్లిదండ్రులు పిల్లలంతా అన్నదమ్ములంతా రక్షణ పొందినారు ఈమె పెండ్లి అయినాక హేతువాదగా తయారైంది దేవుని నమ్మని దానిలాగా అయితే ఆయన ఏమంటుందంటే ఆమె ప్రశ్న వింతగా ఉంది ఇండియా ఎక్కడ ఉంది బైబుల్లో అని నేను చూపించిన రెండు సార్లు ఎస్తర్ గ్రంథంలో రెండు సార్లు ఉన్నట్టు నేను చూపించిన ఆ రోజులల్లో సరే మనకు తగ్గలేదు ఎప్పుడు ఆమె కానీ తగలాలని కూడా నేను కోరుకుంటలేను ఆమె తను ఆర్గ్య చేయాలనేది కూడా కాదు మన సేవ మన సేవ దాన్ని సంబంధించింది కాదు కానీ మనం ఇవన్నీ ముందుగానే మన బ్రదర్ సిస్టర్స్ కి చెప్పినాం వాళ్ళు ఫీల్డ్ లోకి పోయినప్పుడు ఎవరన్నా ప్రశ్ని ఇస్తే వాళ్ళని డక్కు నువ్వు అక్కడ కాబట్టి ఎస్తిరు గ్రంథంలో మనం చూసినాము హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు అని ఇండియా గురించి అయితే భారతదేశం మొదలుకొని ఎస్తర్ గ్రంథంలో చూస్తాం భారతదేశం నుండి కూసు దేశం వరకు అహేష్ రోజు రాజు పరిపాలించిండు అంటే ఎస్తిరు భర్త కదైనా ఎస్తేర్ రాణి భర్త అహేశ్వరోజు రాజు ఆయన పరిపాలించినట్లు మనం చూస్తాం అశురు రాజు కదైనా అయితే ఎస్తేరు గ్రంథంలో మన దేశానికి పేరుంది సరే ఈ తర్జుమలో తెలుగులో తర్జుమా చేసేటప్పుడు హిందూ దేశం నుంచే ఉంది లేక భారతదేశం హిందూ దేశం అనే ఉంది మీ బైగుల్లో భారతదేశం కానీ ఎస్టెర్ గ్రంథము హెబ్రి భాషల మన దేశానికి పేరు ఏముందంటే హోడు అని హెచ్ఓడియు ఇండియాకి పేరు గతంలో ఎస్తేరు కాలంలో హోడు అయితే రెండుసార్లు ఉంది అన్నట్టు ఎస్టెర్ గ్రంథంలో అంటే ఎందుకు అంటే ఇస్రాయిల్ అంతగా దేశాలలో విస్తరించారు మన దేశంలో కూడా ఉన్నారు అప్పటి నుంచి ఎస్తేర్ కాలం నుంచి అందుకు శాసనం బయలుదేరినప్పుడు ఇస్రాయిల్ అందరినీ చంపాలనేసి హోడు దేశం ఆయన భారతదేశానికి కూడా వచ్చిందన్నట్టు ఇస్తే గ్రంథంలో పదం హోడు అని అంటే ఈ దేశానికి హోడ్ అనే పేరు గతంలో చరిత్రలో అయితే రాజుల గ్రంథం పదం మొదటి రాజుల గ్రంథం పదం అధ్యయం ఈ రెండవ ఇండియాకి ఇంకొక పేరు ఉంది దాని పేరు ఏంటంటే సోప్రా ఎస్ఓపిఏఆఆర్ఏ సోప్రా ఈ సోప్రా ఎక్కడ ఉందంటే దగ్గర దగ్గర ముంబై దగ్గర ఉంటుంది ఇప్పుడు అయితే ఈ సోప్రా కొంతకాలం గతంలో చరిత్రలో సోప్రబై ఓప్రా ఓపీర్ అయిందన్నట్టు ఓఫీర్ అనే పదం మీకు తెలుసు బైబిల్లో ఉంటుంది హీరాం అనే రాజు దావిదు స్నేహితుడు ఉంటాడు దావిద్ తర్వాత సొలమూర్కి సహాయపడుతుంటాడు హీరాం అనే రాజు ఈ హీరాం అనే రాజు ఆ ఓఫీర్ నుంచి బంగారం తీసుకొస్తుంటాడు అందుకే ఈ రోజు మనకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ముంబై దగ్గర ఉంటాయి మస్తు బంగారం ఉంది అక్కడ అయితే చరిత్రలో కూడా ఎక్కువ బంగారం ఉన్న దేశం మన దేశం అదే రీతిగా అపుస్తకార్యము రెండవ అధ్యాయానికి వచ్చేప్పటికీ తొమ్మిది నుంచి పదవ వర్షం నెలలో ఇండియా పేరు పార్తి పార్తియా అన్న పదం ఉంది అంటే రెండు వేల సంవత్సరాల దీని పేరు పార్తియా ఆ పుస్తకాలను చూస్తాం మనం దీని గురించి అదే రీతిగా ఈ దేశంలో ఏనుగుల మీద కూర్చొని యుద్ధాలు చేసేవాళ్ళు అనేది క్యాథలిక్ బైబుల్ అయిన దాంట్లో ఒక భాగం ఉందన్నట్టు దాని గురించి అంత డీటెయిల్ చెప్పాను మొదటి మక్కా బీసు అధ్యాయము ముప్పై ఏడవ వర్షంలో మనం చూస్తూ ఉంటాం చంద్రశేఖర్ బాధారు క్యాథలిక్ బైబుల్ చదువుతాడు అంటే ఆయన ఖురాన్ చదువుతాడు ఆయన భగవద్గీత కూడా చదువుతాడు ఎందుకు చదువుతాడు అనేది అర్థం చేసుకుంటే చాలు అయితే ఈ హాము వంశస్థులు ఆఫ్రికాలో స్థిరపడడము ఎప్త వంశస్థులు సారీ యాఫెతు వంశస్థులు యూరోప్లో స్థిరపడడం మనం చూస్తాం ఇప్పుడు యాఫెత్ వీళ్ళందరూ అక్కడ ఉత్తర భాగం యూరోప్ లో ఉంటారు అన్నట్టు ముఖ్యంగా రష్యా ప్రాంతం అంతా విస్తరించిన వాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళ నుంచి ఈ యాపేత సంతతి నుంచి వచ్చిన వాళ్ళే ఆస్ట్రేలియాలో స్థిరపడడము దాని తర్వాత అమెరికాలో స్థిరపడడం అని చరిత్రలో యాపేతు విశాలమైన వాడు బహుగా ఆశ్రంపబడ్డ మనం చూస్తాం నోవ ఆచరాలు చేసినప్పుడు తన పిల్లల గురించి అక్కడ డీటెయిల్ గా చూస్తాం మనం కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే జక్రగ్రంథం ఆరవ దిన మొదటి వచనం చూసినప్పుడు ప్రకృతి సహజంగా ఈ గుర్రాలు ప్రపంచం పోతున్నాయి దేవుని బిడ్డలు ఏ రీతిగా ప్రపంచమంతటా విస్తరించిండ్రో ప్రతి తరంకి ప్రతి తెగతి పోవాలంటే ఈ గుర్రాలు పోవాల్సిందే కాబట్టి మనకు అర్థమైందంటే ఇది ప్రపంచాత్మకంగా జరుగుతున్న వ్యవస్థ ఈ ప్రవచనం ప్రపంచం బయలుదేరింది ఈ యొక్క శాసనాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి తెలుపు నలుపు తెలుపు అనేది మనం చూసినాము అది ఎక్కడికి వెళ్తుంది అనేది దాని తర్వాత ఉత్తర దిక్కున వెళ్తుందని చూసినాము ఉత్తర దిక్కన తెలుపు వెళ్ళింది ఒక్క నిమిషం నేను చేస్తా బైబుల్లో రెండవ వర్షం జకర గ్రంథం ఆరో అదేమో రెండవ వర్షం నుంచి రెడ్ హార్సెస్ వర్ ఇన్ ద ఫస్ట్ ఛారియట్ అండ్ ది సెకండ్ హార్స్ బ్లాక్ హార్సెస్ సెకండ్ ఛారియట్ బ్లాక్ హార్సెస్ అండ్ దర్డ్ ఛారియట్ వైట్ హార్సెస్ ప్రటం గ్రంథంకి వైట్ మొదట అయిపోతుంది తక్కినై వెనకలు వెళ్తున్నాయి ముద్రలో ఎర్రని గుర్రాల గురించి మనం చూస్తాం కానీ ఇక్కడ చూస్తే జకర మొదటి వర్షంలో రెడ్ హార్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఛారియట్ లో రెడ్ హార్సెస్ ఉన్నాయి ప్రటం గ్రంథంకి తెల్లై ముందుకు రెడ్ ఫస్ట్ ఉండే సెకండ్ అయింది థర్డ్ ఉన్న వైట్ ఫస్ట్ అయింది ముందుకు వెనకాలకి అనేది మనకు చూపించాడు ప్రభు అదే నాలుగవ గురము నాలుగవ రథంలో అన్ని చుక్కలు చుక్కలు గల గుర్రాలు ఉన్నాయని మనం చూసినా పోయిన వారం ఈ నాలుగు ఆత్మలు ఇవి దేవుని సరిధిలో ఉండి బయలుదేరిన విషయాన్ని మనం చూసినాం అయితే నల్లది ఉత్తర దిక్కున దేశానికి వెళ్తుంది అయితే ఉత్తర దిక్కు ఎక్కడ ఇప్పుడు ఇసాలనుకుంటారు కదా ఉత్తర దిక్కునట్టు ఇసాలనుకుంటాం కానీ కాదది ఎందుకంటే ఉత్తర దిక్కున అన్నప్పుడు దేవుని బిడ్డలకు సాదృశ్యం అన్నట్టు ఉత్తర దిక్కున చెదిరిపోయిన వాళ్ళందరూ ఉత్తర దిక్కు అంటే ఇసరల్ దేశం ఉత్తర దిక్ కాదు ప్రపంచంలో ఉత్తర దిక్కు అదే రీతిగా తెల్లని గుర్రము దక్షిణ దిక్కున వెళ్ళింది మనంటే ఇప్పుడు చెప్పండి తెల్లని గుర్రం దక్షిణ దిక్కు అంటే ఇసాల్ దేశంలో పాత నిబంధన పుస్తకాలలో దక్షిణ దిక్కును అనేది యూధ ఉత్తర దిక్కునేది దర్శలేం కానీ ఇది ప్రపంచానికి సాదృశం అని నీకు వ్యాప్తం చేస్తున్న పోయిన వారం చాలా కేర్ఫుల్ గా చెక్ చేసుకుని నేను ఇది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్లో అదే రీతిగా దాని తర్వాత చుక్కలు గల గుర్రము అది దాని వెంట వెళ్ళింది కదా దక్షిణ దిక్కున వెళ్తా ఉంది ఇది నల్లని గుర్రం వెనకాల తెల్లని గుర్రం పోవడము అదే రీతిగా చుక్కలు చుక్కలు గల గుర్రము దక్షిణ భాగంలోకి వెళ్ళడము ఇవన్నీ మనం చూస్తున్నాం సరే ఇప్పుడు నేను త్వరగా వీటికి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపించాక కొంచెం ముందుకు వెళ్తాం మనం ఇర్మియా గ్రంథంలో ఎవరికైనా బైబుల్ ఉంటే మీరు కూడా చదవచ్చు టైం సేవడానికి ఇర్మియా గ్రంథం పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఎవరికైనా బైబుల్ ఉంటే కూడా చదవచ్చు ఇస్రాయలు పరచిన దుష్టులకు నా పొరుగు వచ్చి ఎవోవా ఈ లాగు తెలవించుతున్నాడు నేను వారి దేశం నుండి వారిని పెల్లగింతును చూడండి కాబట్టి పెళ్లగించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఇంగ్లీష్ లో మళ్ళా ఫ్లక్కింగ్ అనే ఉంది పదం ఫ్లక్ అని ఉంది కాబట్టి ఆ యొక్క రెక్కలు పెలగించడం లేక తొలగించడం ఇంగ్లీష్ లో ఫ్లక్కింగ్ అంటాం కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవుడు అనేక పర్యాలు వీటిని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము కాబట్టి మొదటి మొదటి ఆ ముద్ర దేనికి సాదృశంగా అంటే ఒక ఒక స్థితిలో ఆత్మీయ స్థితిలో మన ప్రభుని సూచిస్తుంది మన ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో తన జీవితాన్ని త్యాగం చేసి మనల్ని ఏ రీతిగానే రక్షించుకున్నాడు అని సూచిస్తుంది ఇంకో స్థితిలో క్రమేణ అది గొప్ప జనానికి సాదృశంగా ఉంది గొప్ప జనం కూడా ఈ లోకాన్ని ఏరీతిగా విజయోత్సాహంగా దీ లోకం నుంచి బయటకు వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం వాళ్ళందరూ హతసాక్షులే చివరికి ప్రభు సన్నిధికి రావడం అనేది వారి రెక్కలు పేలగింప ప్లక్ చేయడము ఒకప్పుడు పక్షిరాజులాగా ఎగిరిన వాళ్ళే సింహం వంటి వారు కానీ ఇప్పుడు ఆ రెక్కలు విరిగిన పక్షి సింహము వాళ్ళే భూమి మానవ మనసు కలగడము పశ్చాత్తాపం కలగడము వాళ్ళు క్షమాపణ పొందుకోవడము హతసాక్షులు కావడము దేవుని సన్నిధికి రావడం అనేది మొదటి మొదటి ఆ ముద్రకి సాదృశం కాబట్టి మొదటి ముద్ర ఏం జ్ఞాపనం చేసిందంటే మీకు ఒక మంచి అవకాశం ముందుగానే మీరు బుద్ధి తెచ్చుకొని మీ జీవితాలు ప్రభుత్వ సమర్పించుకుంటే శ్రమల కాలంలో హతసాక్షులు అవసరం లేదు కదా ఎందుకంటే లక్ష మంది హతసాక్షులు కారు వారిని తప్పిస్తాడు దేవుడు ఎందుకంటే మీకు ఇవన్నీ సత్యాలు తెలుసు కాబట్టి తప్పించుకోవడం మీకు తెలుసు పావులం వివేకలై ఉండి పౌరంలోనే నిష్కలంకులుగా ఉండమన్నాడు కాబట్టి వీళ్ళు తప్పించుకుంటారు లక్ష నలభై నాలుగు దేవుడు ప్రటంధ పరంగా చెప్పిన వారిని పోషిస్తారు దేవుడు అరణ్యంలో కొంతకాలం శ్రమల కాలంలో వాళ్ళని పూజిస్తున్నట్టు కానీ ఆ యొక్క ఆ కోపంతో రగులుకున్న ఆ యొక్క ఎర్రనిది అని ఉంది అక్కడ ఆ ఎర్రనిదైన ఘట సర్పము ఆ యొక్క వెంట కూడా మనం చూస్తున్నామంటే గొప్ప జనాన్ని మరిగడానికి వెళ్తుంది అది దిగుతుంది కూడా కానీ మనల్ని వాడిని చేయలేకపోతాడు అన్నట్టు మన మీద వాడు కక్కుతాడు కానీ భూమి వాడు కక్కిన దానంతా మింగేసుకుంటుంది భూమి కూడా గొప్ప జనానికి సాదృశ్యం అన్నట్టు వాడు కక్కిన ఆ జలము అదంతా అబద్ధ సాదృశ్యం అన్నట్టు అది మింగేసుకుంటుంది భూమి కానీ మనం మనకు ఎగిరిపోలాగిన దేవుడు మనకి రెక్కలు అనుగ్రహిస్తుండడు వీరికి ఒకప్పుడు ఇచ్చిన రెక్కలు కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు కానీ దేవుడు మనకు రెక్కలు ఇచ్చండు లక్ష నలభై నాలుగు వేల మంది మనం ఎగిరిపోతాం మనం దొరకమన్నట్టు ఎవరికి కూడా ఎందుకంటే మనం ఆకాశవాసనం కాబట్టి అక్కడికి నేను ఈ యొక్క వాక్య ఈ ఏమంటాం మొదటి బూరకు సంబంధించింది మొదటి జీవికి సంబంధించిన విషయాన్ని అక్కడ ఆపిస్తే రెండవ బూరకు సంబంధించిన రెండవ ముద్రకు సంబంధించిన విషయాన్ని నేను మనకి ఇప్పుడు చూపిస్తాను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెపుట వింటిని కాబట్టి ఇప్పుడు రెండవ జీవి చెప్పడం రెండవ జీవి ఆజ్ఞపిస్తే గాన అవి జరగదు రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని కాబట్టి దేవుడు ఏ రీతిగా వీటన్నిటిని అడుగడుగునే చూపిస్తుండండి ఒక దాని ఒకటి జరుగుతుంది ఇప్పుడు ముద్ర విప్పినాక రెండవ జీవి చెప్పాలి ఇప్పుడు తీసుకపోయి చూపి అని అప్పుడు రెండవ జీవి పిలి పిలిచినప్పుడే ఈయన అప్పుడు ఎవరినైతే వేరొక గుర్రం బయలువెళ్ళను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇది ఇది కూడా ఒక గుర్రమే కానీ వేరే ఒక గుర్రం అంటే తేడా ఉందన్నట్టు మొదటి దానికి దీనికి మొదటిది మన ప్రభకి సాదృశ్యము దాని తర్వాత గొప్ప జనానికి సాదృశ్యము ఇప్పుడు ఎర్రడిది వేరొక గుర్రం అంటే ఆ మొదటి గుర్రానికి సంబంధించింది కానే కాదు అది కాబట్టి వేరే ఒక గుర్రం అంటే మొదటి గుర్రానికి దీనికి ఏ సంబంధం లేదు విషయం కానీ దేవుని సందరికెళ్ళే బయలుదేరింది ఒక పనికొరు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండవ రెండవ ముద్రలో వేరొక గుర్రం ఉంది ఇది ఏ బూరకి సూచిస్తుంది మనం చూసినాం బూరలలో ఎన్ని బురాలు చూసినాం ఏడు బురాల గురించి ధ్యానించినాం మనం కాబట్టి ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైనా వేరే ఒక గుర్రము బయలువెళ్ళను మనుషులు ఒకరిని ఒకటి చంపుకున్నట్టు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండవ ముద్ర గురించి చూస్తున్నాం ఇక్కడ ఎర్రనిది అన్నప్పుడు తేళ్లు బాగా అర్థం చేసుకోండి ఎర్రనిది అంటే తేళ్లు ఎర్రనిది అంటే ఏషావు సంతతి కూడా ఎందుకంటే ఏషావు పేరే ఏదోము ఏదోము అంటే ఎరుపు అని అర్థం కాబట్టి ఎర్రనిది అంతా ఏదోముకి సాదృశ్యం ఉంటుంది అంటే ఎర్రని శరీరం గలవాడన్నట్టు ఇంకో రీతిగా చెప్పాలంటే ఎరుపు అంటే కూడా శారీరకమైన జీవితము రక్తము మాంసంకి సాదృశ్యం అన్నట్టు కాబట్టి రక్తము మాంసం అంటే మీరు అర్థం చేసుకుంటారు సునాయాసంగా చంపుకోవడము తిని తిండికి సాదృశ్యము మాంసం తినడము దీనికి సంబంధించింది కొందరు రక్తం కూడా చదవుతారు కదా కాబట్టి ఒకరిని ఒకరు చంపుకున్నట్లు మనుషులలో సమాధానం లేకుండా చేయటం గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మీరు నిశ్చార్థం చేసుకుంటారు చెప్పండి సమాధానం లేదు ఒకరి మీద ఒక బాడీ లేదా ప్రపంచం అంతటి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కొన్ని వేల సమాచారం జరుగుతున్నాయి ఇది ఎండింగ్ దశకు మనం చదమవుతున్నాం కాబట్టి ఈ నాలుగవ వచనంలో మనం చూసిన విషయాన్ని విధంగా ఎరుపు దేనికి సాదృశ్యం ప్రకృతి సహజంగా ఈ రోజు దేనికి సాదృశ్యం మీరు చెప్పండి మనం ఇంతకాలము ఆత్మీయమైన విషయాలే ధ్యానిస్తా ఉన్నాం కానీ ప్రకృతి సహజంగా అది దేన్ని సూచిస్తుందో మనం చూడలేదు ఇంత కాబట్టి ప్రకృతి సహజంగా అది చైనాని సూచిస్తుంది రోజీగా చెప్పాలంటే లేక చైనాతో పాటు కలిసిన దేశాలన్నీ చైనాతో సహవాసం చేసిన దేశాలన్నిటికీ అది సాదృశ్యంగా ఉంది అది ఎర్రది ఎందుకంటే చైనా దేశానికి చిహ్నము ఘట వారి జెండా మీద వారి దేశం మీద ఉంటుంది అన్నట్టు ఘట సర్పం దాని చైనాని డ్రాగన్ అంటారు డ్రాగన్ అంటే ఘట అన్నట్టు ప్రకృతి ప్రకృతి సహజంగా అంటే ప్రపంచాన్ని అంతా బలవంతంగా రాజ్యమే లేదే ఆ ఘట సర్పం యొక్క గుణగనం కాబట్టి ఎరుపు దానికి సాదృశ్యం రక్తం వచ్చి లాగున కష్టపెట్టడం అన్నట్టు చంపడం మనుషులని దేశాలని ఆక్రమించుకోవడం అది దానికి గుణగనం అన్నట్టు దాని దగ్గర నుంచి బయలుదేరింది మనుషులను చంపు ఒకనొకటి కానీ ప్రకృతి సహజంగా మనం చూస్తున్నాం ఈరోజు ఆ దేశం వలన ఎంతమంది మరణించనుంది ఆ దేశం తన సొంత ప్రజల్ని చంపింది కొన్ని లక్షల మందిని నైన్టీన్ లో అక్కడ స్వాతంత్రం లేదు మనుషులకి కానీ అంత డీటెయిల్ మనం ఇప్పుడు దాని గురించి ఎందుకంటే మనకి అనుగ్రహించబడింది ఆత్మీయమైన చిహ్నాలే కాబట్టి ఆత్మీయమైనయ్యే మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా ఆ మనము ఆ యొక్క గ్రంథంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు దానిల గ్రంథం తర్వాత మళ్ళీ నేను డీటెయిల్ గా వాటిని మీకు చూపిస్తాను దానిల గ్రంథంలో దీనికి సంబంధించింది నాలుగవ రెండవ జీవికి సంబంధించింది మనం చూపిస్తూ చూస్తున్నాం ఏడవ అధ్యాయం దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రెండవ జీవికి సంబంధించిన విషయాలున్నాయి చూడండి రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది అది ఒక పా అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించము అని దానితో చెప్పింది కాబట్టి రెండవ జంతువు ఎలుగు పోలి ఉన్నది అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలు పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించము అని దానితో చెప్పింది అయితే దాని మీద దీన్ని చూసినప్పుడు ఏ రీతిగా అర్థం చేసుకుంటాడు ఇది ఎలుగుబంటిని పోలింది ఏంది జైవి చూడడానికి చాలా వింతగా ఉంది అది అది ఒక దిక్కు ఇట్లా పండుకొని ఉందంట ఎలుగుబంటి అప్పుడేమవుతుంది దాని నోట్లో దాని పండ్ల మధ్య మూడు పక్కటెముకలు పట్టుకున్నదంట ఎలుగు వంటి నోట్లో మూడు పక్కటెముకలు పట్టుకుని ఉండడం ఏంది దాని తర్వాత అక్కడ చూడండి కొందరు లెమ్మన్ దాన్ని లేపుతున్నారంట కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించము అని దానితో చెప్పిరి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏమంట మన ఎలుగుబంటి దేనికి సాదృశ్యం ఇంతకుముందు చూసినప్పుడు ప్రకృతి సహజంగా కొంత కలం కిందట ఇవన్నీ ప్రపంచం ని పరిపాలించిన రాజ్యాలకి సాదృశ్యం దేశాలకు సాదృశ్యం ఇవి ఇప్పుడు మన మధ్యలో ఆత్మీయ స్థితిలో ఇవన్నీ గొప్ప జనానికి సర్పంలోకి తేలకు సాదృశ్యంగా ఉంటాయి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభు సన్నిధి నుంచి వచ్చినాయి అట్లా కనెక్ట్ పెట్టుకోవాలన్నట్టు ఇవన్నీ ప్రభు కార్యాలయ ప్రభు యొక్క ప్రణాళిక నెరవేరుస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా అట్లనే కనెక్ట్ చేసుకోవాలా ఆయన ఆగ్గా లేకుండా ఏం నెరవేరదు కాబట్టి ఇవన్నీ ఆయన ఆగ్య్య పొందుకునే వచ్చి చేస్తున్నాయి పనులు కాబట్టి ఈ ఎలుపుమంటే రష్యాకి సాదృశ్యం సింహము ఇంగ్లాండ్కి సాదృశ్యం చిరుతపులి జర్మనీకి సాదృశ్యం దాని తర్వాత భిన్నమైన జీవి అది నాలుగవ జీవి అది అమెరికా సాదృశ్యం అని నేను నింతకుముందు చూపించే మీకు కానీ ప్రపంచం పరిపాలించిన ఈ నాలుగు దేశాలు ఒకప్పుడు ఈరోజు అమెరికా పరిపాలిస్తుంది ప్రపంచాన్ని కానీ మన కాలంకి ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఆత్మీయంగా మారిపోతూ ఉంటాయి ప్రకృతి సహజంగా మనం చూస్తున్నాం చాలా పాస్టర్స్ వీటిని ప్రకటించినప్పుడు అతనే ప్రకటిస్తారు ఇందాక చెప్పిన విధానంగా సింహము ఇంగ్లాండ్ ని సూచిస్తుంది ఎలుగు వంటి సూచిస్తుంది చిరుతపుల్లి జర్మనీని సూచిస్తుంది భిన్నమైన జీవి అమెరికాని సూచిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడ దేశాలు ఇవన్నీ ఇప్పుడు మటుకు చూడండి సింహము దాని దానికి ఉన్న పక్షిరాజు రెక్కలు పెట్టిలింపబడ్డాయి ఇంగ్లాండ్ ఈ రోజు పవర్ లేని దేశం తయారైంది ఒకప్పుడు గడగడలాడించింది కదా ప్రపంచాన్ని మన దేశాన్ని నాలుగు సంవత్సరాలు పరిపాలించింది నాలుగు వందల సంవత్సరాలు ఎన్నో దేశాలను పరిపాలించింది ఇంగ్లాండ్ ఈ రోజు పెకిలింపడు దానికి దానికి దాని రెక్కలు లేవు ఈరోజు ఎగర్లైన్స్ ఎత్తుంది ఇంగ్లాండ్ అదే రీతికి రష్యా ఒకప్పుడు ఎలుగు మంట రష్యా ఒకప్పుడు గజగడ్ గలాడించింది ఈరోజు ఏమైంది దాని పని పవర్ లెస్ ఏం పవర్ లేని దా లాగా జర్మనీ ఒకప్పుడు హిట్లర్ కాలంలో ప్రపంచం అంతా భయపెట్టించింది జర్మనీ వాళ్ళ సైనికులు చిరుతపుల్లాగా పరిగెత్తటోళ్ళు ప్రపంచం అంత పవర్ఫుల్ సైనికులు ఎందుకంటే వాడు హిట్లర్ వాళ్ళకి ఒక రకమైన మాదక ద్రవము ఇంజక్షన్ ఇచ్చేటవాడు సైంటిస్ట్ ఆ సోల్జర్స్ కి వాళ్ళు ఆ ఇంజక్షన్ తీసుకున్నారంటే ఇంకా వాడికి ఆకలి ఉండేది ఏముంటుంది వాడు పరిగెత్తునే ఉంటాడు అంటే ఒక మెషిన్ లాగా అట్లా తయారు చేసి ఉండేవాళ్ళు ఇవన్నీ అట్లా ప్రకృతి సజ్జంగా నెరవేరినాయి కానీ మనకి ఇవి ఆత్మీయనమైన ఎందుకంటే మనం ప్రకృతి సజ్జంగా పోయినామంటే పర్మనెంట్ గా మనం అవకాశం పోగొట్టుకుంటాం వీటిని అర్థం చేసుకుంటాడు కాబట్టి ఈ జీవులకు సంబంధించిన ఈరోజు క్లుప్తంగా మీకు చూపించేసి వచ్చే వారము మరి దీర్ఘంగా వెళ్తాము ఈ ఆరో ప్రకటము ఆరో అధ్యాయంలో చూసినట్లు ఈ ఎర్రని జీవి ఎర్రని కుర్రం దేనికి సాదృశ్యం అనేది దానికి ఎందుకు దేవుడు అధికారం ఇచ్చాడు సమాధానం లేకుండా చేయడానికి ఎందుకు అధికారం ఇచ్చండు దాని తర్వాత ఒకరినొకరు చంపు వాడికి ఎందుకు అధికారం ఇచ్చాడు వాడికి ఒక కట్కం ఇచ్చిండు వాళ్ళ చేతిలో కట్కం ఉంది ఉంది నేను చదువుతూ అండ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ది సెకండ్ సీ ఐ హెడ్ ద సెకండ్ బీస్ సే కమ్ అండ్ సీ అండ్ దేర్ వెంట్ అవుట్ అనదర్ హార్స్ దట్ వాజ్ రైట్ అండ్ పవర్ వాస్ గివెన్ టు హిమ్ దట్ సాట్ దేర్ ఆన్ టు టేక్ పీస్ ఫ్రమ్ ది అర్త్ అండ్ దట్ దే షుడ్ కిల్ వన్ and there was given unto him a great sword oka gopaa khadgam ana cheetilo undadam ibabadam undekada akkadare ritiga cheppadindi ee telugulo <laughs> ledhi <laughs> adi appudu erandaina veeraka gurram bailvelanu manushulu okkonoka chamkonnatlu bhulakala samadhanam lekapunda cheetaka gurram meeda kurchina vaniki adhikarame ibadanu anundi khadgam ibadanu unda undanna ha chadu bra appu erada er pai telenu మనుషులు ఒకరిని ఒకరు చంపకుడున్నట్లు భూలోకంలో సమాధానం కుటుంబం మీద అధికారం ఇవ్వబడను మరియు అతనికి ఒక పెద్ద కట్నండి అయితే నా దాంట్లో ఈ ఇంటర్నెట్ దాంట్లో లేదు అది ఆ సెంటెన్స్ లేదు అధికారం మీ అని అక్కడ ఆగిపోయింది సెంటెన్స్ అది ఒక పెద్ద కడ్గం ఇవ్వబడిన ఉందన్న ఒక పెద్ద కడ్గం ఉంది కంటిన్యూషన్ ఉంది అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద కడ్డం కాబట్టి వీటిని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే కొరెంతులు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో మనం ఇంతకుముందు ధ్యానించిన ఇది కొన్ని సంవత్సరాల క్రితము కొరింతిల్ రాసిన పత్రిక చదవండి బ్రదర్ కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై నలభై మరియు ఆకాశ వస్తు రూపములు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేలు మహిమ వేరు మహిమని బట్టి యొక్క నక్షత్రములకు మరి యొక్క నక్షత్ర కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కొరింత రాష్ట్రపతిలో పౌలుకి అర్థమైనాయి ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి ఆకాశంలో ఉండే ఆ రూపములు ఆకాశ వస్తు రూపంలో భూ వస్తు రూపములు ఇవన్నీ ఇంగ్లీష్ లో ఏమో బాడీస్ ఉన్నాడు అంటే ఆకాశంలో ఏముంటాయి చెప్పండి సన్ మూన్ స్టార్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన చెప్తున్నాడు దేని మహిమ దానికైనా విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా చివరి సెంటెన్స్కి వచ్చేప్పటికీ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మహిమ వేరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ప్రకృతి సహజంగా ఉదాహరణకి సూర్యుడు అంటే తేళ్లకు సాదృశ్యము చంద్రుడు అంటే గొప్ప జనానికి సాదృశ్యం నక్షత్రం లంటే తేళ్లకు సాదృశ్యం కొన్నిసార్లు మూను కూడా అది సూచనని బట్టి లేక ఆ స్థితిని బట్టి కొన్నిసార్లు చంద్రుడు తేళ్లకి సాదృశ్యంగా మారుతా ఉంటాడు సారీ సర్పంలోకి సాదృశ్యంగా మారుతూ ఉంటాడు అవి మనం చూసినాం ఎటువంటి సిచ్యువేషన్ లో చంద్రుడు సర్పంగా మారి ఉంటాడు అనటు కానీ ఇక్కడ మటుకు స్ట్రైట్ అయి ఈ వాక్యాలు ఏం చేస్తామంటే సూర్యుడు తేళ్లకి చంద్రుడు గొప్ప జనానికి నక్షత్రాలు తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే నక్షత్రాలన్నీ రాలి పడతా ఉంటాయి అవి తేళ్ల తేళ్ల మన సారీ సర్పంలకు సాదృశ్యం నక్షత్రాలు అవన్నీ పైనుంచి కింద పడతాయి అన్నట్టు ఆకాశం నుంచి కాబట్టి చివరికి ఆ యొక్క కూడా ఒక ఇంకొక గ్రూప్ ఒక నక్షత్రము ఇంకొక నక్షత్రం అంటాడు వాటి మహిమలు వేరే అంటాడు కాబట్టి ఈ మూడు చర్చి సిస్టంలోనే ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అదే రీతిగా మనం ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియో కూడా మనం పెట్టడం చాలా కాలం యోగ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయంలో అది కూడా ఒకసారి క్లుప్తంగా మీకు చూపించే సీరోజ్కి వ్యాఖ్యాన్ని ముగిస్తే వచ్చేవరము ఈ రెండవ ముద్రకు సంబంధించిన మరీ డీటెయిల్ గా చూపిస్తే ఇంకా మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు యోగు గ్రంథాల్లో చూస్తున్నాం మీ వాక్యం దేవుడు ఈ యొక్క నక్షత్రాలని ఎట్లా తయారు చేసింది అనేది ఆశ్చర్యకరంగా ఉన్నది స్వాతి మృగశీర్షము కృతిక అని వాటిని దక్షిణ నక్షత్ర రాసులు అంటే ఈ నక్షత్రాలన్నీ రాసులు రాసులుగా ఉంటాయి ఆకాశంలో కాబట్టి వాటిని అంత జాగ్రత్తగా పెట్టిన ఇక్కడ చూడండి స్వాతి మృగశీర్షము కృతిక దాన్ని ఇంగ్లీష్ లో మనం ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి ఇంగ్లీష్ లో ఏముందంటే విచ్ మేక్ ఎత్ ఆక్టోరస్ అండ్ ప్లైడస్ and the chambers of the south dakshin and nakshatra rasulani chambers of south internet party chambers and america tells you one you know youtube video and the vishadhi krishan it is on the detail with japan then you can introduce the moment he swathi uh, mrugashirsham swathi mrugashirsham kruthika if you bible on a paddle kruthika repair bit putter amy like uh, gravity swathi mrugashirsham english law orion and played as an undi వీటిని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటాం చెప్పండి స్వాతి అంటే మంచుకు సాదృశ్యం శ్వేత స్వాతి కాబట్టి మంచు అంటే చల్లదనానికి సాదృశ్యం కాబట్టి మొదటిది చల్లది సర్పము చల్లగా కాటేసిపోద్దు మన భాషలో కాబట్టి ఆక్టోరస్ లేక దాన్ని స్వా మృగ మృగశీర్షం తేళ్ళ సర్పంలోకి సాదృశ్యం అదే రీతిగా రాయన్ ఇంగ్లీష్ లో ఆ తేళ్లకి సాదృశ్యం దాని తర్వాత కృతిక గొప్ప జనానికి సాదృశ్యం కృతిక అంటే స్త్రీ యాక్చువల్ కృతిక అంటే ఏడు ఏడుగురు స్త్రీలు లేక ఏడుగురు కన్యాకళి కూడా ఉన్నాయి జేమ్స్ రాంగ్ నెంబర్స్ చాలా సమాచారం చాలా పోయినట్టు పైన సమాచారం మనం చూసినాం కృతిక అంటే ఏడు కుమార్తెలు అని కూడా లేక సెవెన్ చర్చెస్ అని కూడా చెప్తాను మనం చూసినాం ఏడు ఏడుగురు స్త్రీలు కన్యకల్లి అని కూడా ఉంది అక్కడ ఏడుగురు కన్యకల్లి కాబట్టి కన్యగానంగానే మనకు అర్థమైపోతుంది ఇది గొప్పచనం సాదృశ్యమే కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరంగా మనకు అక్కడ ఉన్నాయి వీటన్నిటిని మనం ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం అంటే ప్రవచనాలు నెరవేరే టైంలో ఇవి ఏదైతే నెరవేరుతుంది మనం చూస్తున్నాం మనం కొంచెం సేపటి నేను వాక్యం క్లోజ్ చేస్తాను ఎందుకంటే యక్ష గ్రంథంలో వీటికి సంబంధించిన విషయాలు మరి ధీర్గా చెప్పబడ్డాయి ఎందుకంటే ఈ యొక్క ఏమంటుంది దాన్ని స్వే స్వాతి స్వాతి నక్షత్రానికి సంబంధించిన విషయాలు చూసినప్పుడు అది ఏ రీతిగా ఆ ఈ యొక్క సర్పంలో ఏడవ ముద్రలు అనుకుంటా ఆయన శాశ్వతంగా మరణిస్తాయి కానీ ఆరవ బూర ఊదినప్పుడు వీటి వీటికి అధికారం ఇచ్చింది దేవుడు ఏంటంటే గొప్ప చంపడానికి కాబట్టి ఈ ఏడుగురు స్త్రీలని లేక కన్యకలని వాడు చంపడానికి సిద్ధంగా ఉంటాడు అన్నట్టు ఆ నక్షత్రాలను చూస్తే మనకు అతనే ఉంటుంది బొమ్మ ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అది ఈ యొక్క స్వాతి ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు ఆ యొక్క మీద ఎప్పుడు పట్టించి పట్టుకుందామా అని అట్లా చరిత్ర అట్లా తయారు చేసి పెట్టే దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వీటన్నిటినీ రాసిపెట్టి కాబట్టి ఆ ఇంకో రీతిగా చెప్పాలంటే వీటన్నిటిని ఈ నక్షత్రాలు ఇప్పుడు ఇందాక చూసిన మూడు నక్షత్రాలని ఆ నైట్ లో భూతాలు మన బ్యానస్ పెట్టుకొని చూడొచ్చు పైన ఆకాశాలుగా కనిపిస్తాయి ఈ రోజు కూడా అవి అయితే అవి చూస్తే ఎట్లుంటాయి అంటే ఒక ఎలుగు లాగా ఉంటాయి మొత్తం ఈ నక్షత్రాల కూటమి ఎలుగు పంటి ఎట్లుంటుందో అట్లనే కనిపిస్తుంది అంటే నేను ఇవన్నింటినీ యూట్యూబ్ లో వీడియోస్ చూపించాను ఆ ఎలుగు పంట ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది కాబట్టి మన రెండవ జీవి కూడా ఎలుగు పంట మనం ఇందాక ధ్యానిస్తున్నాం ధ్యాని గమనించి కాబట్టి రెండవ జీవి సంబంధించిన విషయాలు మరి దీర్ఘంగా ధ్యానించాలంటే మనం వచ్చేవారం మరి కొంతసేపు స్పెండ్ చేస్తాం టైము ఎందుకంటే ఈ ఎలుగు ఉపమాన రీతిగా సర్పములకు సాదృశ్యం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం కానీ మొదటి మనం ఏం చేస్తున్నాము సింహము ఆ రేఖలు పోగొట్టుకున్న సింహం అది అది గొప్ప జనానికి సాదృశ్యంగా ఒక దశలో ప్రభుకి సాదృశ్యంగా ఇప్పుడు గొప్ప జనానికి సాదృశంగా ఉంది ఎందుకంటే అది రెక్కర్లేవు ఇప్పుడు ఎగరలేదు గొప్ప జనాన్ని ఎగరలేదు ఒకప్పుడు బాగా ఎగిరింటారు పశు ఆత్మ పొందుకున్నారు వీరు విజృంభించి సేవ ఇప్పుడు చల్లబడింటారు అన్నట్టు బుద్ధిని లాస్ట్ చలబడినట్లు కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్న ఆశ్చర్యంగా ఏంటంటే ఎస్థిర్ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు ఒకప్పుడు అది ప్రపంచాన్ని పరిపాలించింది అసురరాజు అసురు దేశం అది యోన ప్రవచనం సంబంధించినది మనం చూసినాం కొంతకాలం కిందట యోన ప్రవచిస్తే నలభై రోజులకి అది నశించిపోబోతున్నావు అసురు నినివే అని యోన ప్రవచిస్తే నలభై రోజులు కాదు కదా అది వంద సంవత్సరాలు కాపాడబడింది కానీ నావోము గ్రంథంలో మనం చూసినాము ఎన్నిసార్లు అది వంద సంవత్సరాల తర్వాత యోనా ప్రవచనం నెరవేరింది నువ్వు ఏమన్నా చెయ్యి ప్రవచనం నెరవేరక తప్పదు నువ్వు పోస్ట్పోన్ చేస్తావు అంతే టైం కానీ అది నెరవేరక తప్పదు కానీ ఒక కాలం వస్తుంది ప్రవచనాలు అన్నీ అయిపోతాయి అవి అయిపోయినాక ఇంకా ఉండదు ఎందుకంటే ప్రవర్శనం తిరిగి తిరిగి రప్పిస్తున్నాడు తిరిగి తిరిగి నెరవేరుస్తున్నాడు కానీ ఒక టైం వస్తుంది అవి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెడతాడు దేవుడు కానీ లోకంలో వచ్చినాక ఇంకా వాటికి పని ఉండదు నువ్వు బుద్ధి తెచ్చుకోవడం కొరకు ఇవన్నీ నీకు చెప్పబడ్డాయి అన్నట్టు కాబట్టి ఇక కృతిక ఆ యొక్క లేక స్వాతి మృగశీర్షం ఇవి దాని మీద పడి వాళ్ళందరినీ చంపక నీకు ఒక పని అప్పగించబడింది అది నేను తగ్గితేసారి నీకు చెప్పనవసరం లేదు గొప్ప జనానికి ఏ రీతిగా వీటిని విశదీకరించి చెప్పగలవు ఇప్పుడు నువ్వు ఏ గుంపులు నీకు తెలుస్తేనే కదా తీర్మానించుకుంటేది నేను ఈ గుంపులనే ఉండాలన్నా బయటికి రావాలన్నా నేను నువ్వు తీర్మానించుకుండేది అది తెలుస్తేనే కదా కాబట్టి వాళ్ళకి తెలియాలంటే ఎవరు చెప్పాలా నువ్వే చెప్పాలా ఇంకెవ్వరు చెప్పారు ఎందుకంటే ఇది ఎవరికి బయలుపరచబడలేదు స్పెషల్గా చెప్పాలంటే ఫోకస్ గా చెప్పాలంటే ఇది నీకే అనుగ్రహించబడింది కాబట్టి ఆ కృతిక ఏడు స్త్రీలు వాళ్ళందరూ చేరపట్టబడబోతున్నారు అందరూ హతసాక్షులుగా కాబోతున్నారు మరి వాళ్ళని నడిపించాల నువ్వు ప్రభుచంత కంటే నువ్వు దీన్ని అర్థం గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపించి ముగించేస్తాను ఎవరైనా చూడండి హుషే గ్రంథం ఇది కూడా మనం చాలా సమాచారాల ధ్యానించినాము కుషే గ్రంథము పదమూడవ అధ్యాయం ఎవరైనా చదివితే నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తే ఈ రోజుకి కుషే గ్రంథము పదమూడవ అధ్యాయం ఏడవ వచనం ఏడు ఎనిమిది కాబట్టి వారికి సింహము వంటి వాడనైతిని చూడండి ఇవన్నీ నాలుగు జీవులు ఎట్లా వస్తా ఉంటాయి చూడండి ప్రతి పుస్తకంలో ఉంటాయి ప్రతి ప్రొఫెషనల్ పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి నేను వారికి సింహం వంటి వాడిని తిని దేవుడు మాట్లాడుతున్న తర్వాత చూడారు చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను ఇది మూడవ జీవి చిరుతపులి పొంచిన్న రీతిగా చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును చూడండి చిరుతపులి పట్టుకోవడానికి పొంచి ఉన్నట్లు ఆయన ఉన్నాడంట ఇవన్నీ ఆయన నుంచి వచ్చినాయి అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు చూడండి మళ్ళా దాని తర్వాత వాక్యం పిల్లలు పోయిన ఎలుగు బట్టి ఒకరి మీద పడినట్టు నేను వారి మీద పడి వారిను చీల్చిను చూడండి ఎలుగు సంబంధించింది కదా మనం చూసినాం రెండవది రెండవ ముద్ర రెండవ జీవి ఎలుగు సంబంధించింది కాబట్టి ఎలుగు ఎంత కోపంతో ఉంది తన పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు బంటివి ఎవరు దొరికితే మొత్తం వాడి గుండెనే చీల్చి వేస్తుంది అంటా తర్వాత చూడు చూడండి ఆడు సింహం ఇది ఇది వేరేది కదా ఇది వేరే సింహం అన్నట్టు మొదట ఉంది సింహము ఇక్కడ ఉన్నది ఆడు సింహం అన్నది అండ్ దేర్ విల్ ఐ దివార్ దెమ్ లైక్ ద వైల్డ్ బీస్ట్ షల్ టేర్ దెమ్ ద వైల్డ్ బీస్ట్ అనేది ఇంగ్లీష్ లో అంటే ఒక వింత రకమైన జీవి నాలుగవది కాబట్టి ఇవన్నీ మనల్ని ప్రతి దశలో చూపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ మనుషులకే సాదృశ్యం ఆత్మీయంగా అర్థం చేసుకోనికి ప్రయత్నించాలి ఇది ప్రతి ఒక్కటి మనుషులకే సాదృశ్యం ఈ హుష గ్రంథంలో ఉన్నాయి కొన్ని సామెతల గ్రంథంలో ఉంది ఇవన్నీ నేను వచ్చేవారు మీకు చూపిస్తాను దీర్ఘంగా వీటికి సంబంధించినవి చూపిస్తే ఈ రెండవ ముద్రలో ఏం జరగబోతుంది ప్రకృతి సహజంగా ఏం జరుగుతుంది ఆత్మీయంగా ఏం జరుగుతుంది వీటిని రెండింటికి నువ్వు చేసుకుంటే నువ్వు సునాయాసంగా సామాన్య ప్రజలకి వీటిని ప్రకటించగలవు నీ బాధ్యత ఏంటంటే వీటిని అర్థం చేసుకొని రాసుకొని ధ్యానించి నెమరు వేసుకొని నువ్వు స్టార్ట్ చేయాలావు చెప్పండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కి తము ట్వంటీ ఇయర్స్ కితము నేను స్టార్ట్ చేయకపోయింటే ఇంతవరకు రాకపోయేటోళ్ళం కదా మీరు కూడా అంతే మీరు ఈరోజు స్టార్ట్ చేయకపోతే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ పరిస్థితి ఊహించుకోండి మీ సేవ ఎట్టు ఉంటుందో ఊహించుకోండి కానీ మీకు ఆశ ఉంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో నేను ఎక్కడ స్టార్ట్ చేసానో మీరు అక్కడి నుంచి ఇంకా డీప్గా వెళ్ళిపోతారు ఇంకా అన్ని నాకు బయలుపరచబడలేదు నాకు తెలుసు అన్ని నాకు బయలుపరచాను నేను ఎప్పుడనుకోను ఎందుకంటే అది ఆయన ఇష్టం దాని ఎక్కడ ఆపిండి అక్కడ ఆపిండు దాని తర్వాత జగర్యాన్ని ఎక్కడ ఆపిండి అక్కడ ఆపించండు దాని తర్వాత యోహాన కూడా ఎక్కడ వరకు ఇచ్చుని అక్కడి వరకు ఇచ్చాడు ఇంకా అవసరం లేదు నీకు అంటాడు మనకు కూడా అంతే కాబట్టి ఆయనకు తెలుసు మనమంతా అలసిపోతున్నాం ఈ లోకంలో కొంతకాలం నువ్వు రెస్ట్ తీసుకున్నాడు ఏలియాన్ అదే రైతే కొంతకాలం నువ్వు రెస్ట్ ప్రతి సేవకులకి రెస్ట్ ఇచ్చేసిండు కొత్త సేవకులు నూట ఇరవై ఏండ్లు మ్యాక్సిమం లైఫ్ పెట్టిన దేవుడు డెబ్బై ఏంలు కూడా జీవించలేకపోతున్నావు అంటే నువ్వు ఎందుకు ఊహించుకోవలసిపోతున్నావు నిషరాలు ఆయపరచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కువ కాలం సేవలో అంటే మటుకు ఈ విధానాలు నేర్చుకోవాలి నేను నేర్చుకుంటున్నాను నేను వాటిని పాటిస్తాను నాకేమో ఎక్కువ కాలం ఆశయం లేదు కానీ ఎందుకంటే వాక్యపరంగా జీవించడం కొరికే ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి కాబట్టి చెప్పడం కొరికే కాబట్టి మన లైఫ్ ముగించుకోకముందు వీటిని అర్థం చేసుకోవాలా అన్నిట్లకి చెప్పేసి నీ కాలం అయిపోవాలి దాని తర్వాత కొత్త తరం వస్తుంది నాకు తెలిసి కొత్త తరం వాళ్ళు వీటిని ఇక్కడి నుంచి ముందు తీసుకెళ్ళిపోతారు అందులో మీరు ఉన్నారా లేదా మీరు చూసుకోండి నా బాధ్యత కాదు అది కాబట్టి ఇక్కడ నేను వాక్యం ముగించి ప్రార్థన చేస్తాను పరిశుభ్ర వారికి తండ్రి మీకు అందాన్ని అయినా ఓ ప్రభావ అయితే తన ఈ లోకంలో సమాధానం లేకుండా చేసినట్టు వాడు రెండవ వాడు తండ్రి వేరే ఒక వ్యక్తి అవును ప్రభా వీళ్ళందరూ మీ సన్నిధి నుంచే బయలుదేరిండ్రు ప్రభావ ఈ కానీ వారికి కొన్ని పనులు అప్పగించబడ్డాయి వారి పండ్లు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు మేము కూడా మా పనులు మేము చేయాలా ప్రభా ఇక్కడని అర్థం చేసుకొని ఏ రీతిగా ఇక్కడన్నింటినీ రూపజనం మేము చూపించాలి ఎక్కడిపైనా కానీ చదువు అని వాళ్ళు కూడా ఇవి నేను నేర్పాలి మరి అటువంటి సేవలు మమ్మల్ని నడిపించాం మీరే మహిమందని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ సుఖం మేష ప్రభావ నా దీవానికి సభ్రాహ్మ సాగుల దీవానికి చదువుతాం నా ప్రభాన్ని ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడడం ఈ వాక్యం ప్రభ అలయా నాద్యం మీద అంత ధరకు హెచ్చరిక ఉంది వేసేసేసేసేసే ప్రభావ ఈ వా్యం ప్రభా అలరియా మంచిగా రాసుకొని ప్రభా దాన్ని నంబరేయాల యశపప్రభా ఈ వాక్యం ప్రభావ ఎందుకు చూపిస్తుంటే మీ ప్రేమ వేస ప్రభావ నీ కనికరం దాన్ని మాక్షిపించిన ఏసో ప్రభా మా ఉదయంలో భద్రపచ్చి మళ్ళీ పేపర్లో రాసుకొని దాన్ని నంబరేసుకొని ప్రకటించాలా అలరిగా గొప్ప జాన్ని కనికరించి ప్రార్థిస్తే ప్రభా ఇంకా కొత్త సేపులు ఇవ్వాలి ఏసోప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్న నా దీమానికి చదువుతాం మీ వాక్య మీద ఇంకా తెలుసుకోండి అనుకో మాధు ప్రభావ ఇంకా ఆసక్తి పట్టించండి ఇంకా ధ్యానం తెచ్చండి ఇంకా ప్రభావాలని బలంతో తొలగించనిసో ప్రభావ మీరు బలవంతులు మీరు మా ఉద్యంలో ఉన్న బలవం చూపించండి అన్నధరయితే చూపిస్తు శోతం హళడియా చూపించిన వాక్యాలను మేము హలడియా ప్రభావ దివారా ధనం వేసుకొని ప్రకటించాలేస ప్రభావ ఆత్మల భారం కల్లీలు ప్రార్థన తెచ్చండి హళడియా నా దీవానికి దేనికి పనికి రావని ఈ దిన మాకు నీళ్ళ పెట్టుకుంటే తన పోని ఆలోచన మా ధర ఉంది మీరు చూస్తూనే ఉన్నారు రేస నా దీవానికి సోతం చేసం యేస నా దివాళ్ళ గొప్ప గొప్ప ఇంత ప్రభావ మీ ఆత్మ అల్లర్తం దానికి చూస్తున్న ప్రభా ఈ ఆత్మదర్భం చేస్తున్నాం ఆ దినం భూలకును చెప్పింటు నా తండ ఏంటి నాకు ఆసక్తి భక్స్వంతం ప్రభా అటీసీ ప్రభా బార మాకు తెచ్చి అటీసి మనసు మాకు తెచ్చి నిశప్రభ నాశానికి స్వతం చేసాం ఈ దిరం ప్రభా వాం ప్రభా హనికి స్వతం విశ్వప్రభ సంపన్న మీ వల్ల సాధ్యం వేసే ప్రభా మీరు మాకు జీతం వాగ్దం నెరవేర్చని గొప్ప కనకరించమని ప్రార్థించు హలలి ఆత్మ తెలియవలు లేవసే ప్రభావ జ్ఞానం తెచ్చండి తెలియదండి పరిశామం సరస్వతం నడిపించి బాబీ గొప్ప జనం మీ సేవ చేయాలి నీ దగ్గర రావాలా శివ దగ్గర రావాలే ప్రభావాల గుడి నెత్తమని ప్రార్థించం నాయని వందలేస ప్రభావ ఓ దేవ మీరు కారించని మీరు ఇనే దేవుడు ప్రార్థన అలకించే దేవుడు ఎన్నో ప్రార్థన ఎంతో గొప్పకారం చేస్తాం అందుకోసం నీకు వందలు చేసే ప్రభావ అలాగే మా దేశం ప్రజలకు జ్ఞాపం చేసుకుని స్వసపరచని వాళ్ళ ప్రభావ రక్షణ దని ఆత్మ శ్రవండి అలాంటి నాదంలో గుడి దేవత విడిపించని ప్రార్థం సమస్య సాధ్యం చేస్తాం విడిపించి ప్రభావ వాళ్ళకు స్వార్థం వాళ్ళు రక్షణ దని ఎంత మంది స్వసపరచని ఇదా విధిగిపోతున్నారు వాళ్ళ శాఖను ముట్టండి అలాగే ఈ ఈ లోకం నుంచి నీ యొక్క సేవ చేసే సాధించని వాళ్ళని రక్షణ తెచ్చని ఆ ప్రభానికి చూస్తాం ఈ సిలివైన స్వార్థ అందరికీ పోవాలి సోప్రభ రాజ్య స్వార్థ అందరూ పోవాలని మీరు చెప్పిన శుశి స్వార్థ చేయమని శిష్యులుగా చేయమన్నారు అలాగే ఆ భర్మాల పెట్టిన యశ్వ మీరే మాకు నేర్పించమని మీద జ్ఞానం తెచ్చని అలలి అనాదివాన్ని సస్తికి స్వార్థ పోవాలా అలాని నీ రాజ్యం మీ కర ప్రభావ లోపంలో సిద్ధపడాల లేప ప్రభావ అందుకో చేత నీ రాజ్యం వచ్చింది కాక నీ నామ పరిషిత పర్గంగా లేకపోతే మీరు ప్రకటించమని ప్రకటిస్తే మీ రాజ్యం ప్రభావం ఇస్తాం అలలియా డాక్టర్ తాకండి వాళ్ళు రక్షణ పొంద నర్సులు వాడి ఉంటే తాకని రక్షణ పొందాలా నా విషయాన్ని ఇస్తుతం అలలి అనాదివాన్ని ఇస్తాం ఏసప ప్రభావ మీరు ఎంతమంది పేరు ప్రవాహాలను నిధిస్తున్న వాళ్ళు విడిపోయి కుటుంబం వాళ్ళు తాకని ముట్టండి ఐకి విచారణ విడిపించండి నీ కలిగి మనుషులు తెచ్చి జ్ఞానం తెచ్చి ఆత్మ తెరవండి సహాయించభానికి వందలేసే ప్రభావనికి అలలి అనాది రాబోయే తెగులు మీరు ఆస ప్రభావ ఇంకే తెగులు వేసాను ఆపండి కొంచెసేపు ఆపం చేసే మేము రక్షించుకుంటాం వేసే మీరు మాకు సహాయం చేయండి ప్రభావ వార్త చెప్తం మీరు ఖాళించే నా ఏసయానికినే దేవుడు మీరు గొప్ప దేవుడు కనికరించను నీ ప్రేమ ఇంత గొప్పదేశ ప్రభావ అలడియా మన్నని జించిన ప్రేమ వేసే మా ఉద్యమంలో పెట్టినందుకు నీకు వంద చేసే ప్రభావ ఈ ప్రేమతోని ఓపికతోని సహనంతోని హలలి అనాదియానికి సొతం అలడియా మేము చెప్తం వేసే ప్రభా మేమందరినీ శబ్తం వేసే మీరు సహాయం చేయని అలాగే తాకండి జ్ఞానం తెలియని సిద్ధపటి జరిగించండి నా దివాన్ని సేవ చేసే సాయించని వాళ్ళ పనిలో నిర్మితం ఉండండి అలని ఐకి విషయాన్ని విడిపించండి సేవ చేసే సాయం చేయండి వాళ్ళ పిల్లలు చుట్టూ ప్రభావ వాళ్ళు సేవ చేయాలి అగ్ని కంచండి నా దివానికి అన్న తర్వాత చంద్ర మాట్లాడి శ్రోతం ఈ ధన్యత మాకు ఇచ్చినాం ఈ యొక్క నిలబెట్టడానికి వందేశ్వర ప్రభావ మీ ఆలోచిత ప్రభావ గ్రహించాలి ప్రభావ నా దివానికి గ్రహించగల జ్ఞానం తెచ్చి అన్న అమ్మట్టం తాకండి ఇంకా చూపించండి బలం తెచ్చని నూతన శక్తి నూతన బలం దించని ఇంకా రాసాలు చూపించండి రేవప్రభ ఇంత సిద్ధం ఉంది ఇంకా చూపించండి ప్రభా అన్న గొప్ప వాడుకోలేసో ప్రభా అన్నదానికి సేవలు ఇవ్వాలేసో ప్రభ అలది అనాదివానికి అన్నదాన్ని ఏముందో ప్రభా సంపూర్ణ ప్రభావాల మీ ఆశ నెరవేర్చుకొని అగ్నికంచని అక్క ముట్టం తాకన కవి ప్రభ ప్రకటించాల కవి ప్రభ ఇంకా ప్రసిద్ధి ఆత్మ నివచంతో బలంతో శక్తి దొనిపి అక్క బి బాడపడాలి ఎంత దాని కవి ప్రభావ వాడుకొని అగ్నికంచాలి పిల్లల ముట్టని తాకాలి పలు జ్ఞానం తెలియజేయని ఆలోచన తెచ్చని పిల్లలు నీ కోసం బాడపడాలా అది నీకు మహిమ ప్రేక్షణని వాళ్ళు భౌతి దీవించి ప్రభుత్వ ని అగలికం చేయని దుస్సుముట్టకుండా దాని తక్కుతానికి వాళ్ళు శక్తి వాళ్ళతో ఉండే వాళ్ళు భౌతి దీవించండి అన్న ప్రభా ఎంతమంది బంధువులు ఉన్న వాళ్ళు ఎంత దానిలో సేవ చేశాను కనుక మళ్ళీ ప్రభా మంట పుట్టించండి మీరు కల మాట్లాడి జ్ఞానం చేశాను ప్రసిద్ధాత్మ చేయండి ఇంకా ప్రభా అలాగే వాళ్ళకు సిద్ధపతి జరిగించండి వాళ్ళకి వాడవాళ్ళ నా దీవానికి సత చక్రప్రతి ముని తాకండి నీ ప్రాణం ముందు నెరవేర్చుకొని మీ తన జ్ఞానంతో నూతన విషయం నూతన శక్తి ఇంకా సత్యాన్ని తెలివేచ్చని ఆ ప్రాంతమంతా ప్రభా నిమే వాడుకొని ఎంత రిని భాషను పొందాలా వాళ్ళ భార్య మట్టి తాగి సంతాన కళ నుంచి వాడుకొని వాళ్ళ తండ్రి మట్టి తాగి అలాగే లెవెన్ వచ్చి వాళ్ళ బంధువులంతా ప్రభావ స్వసపరి కారం చేయండి నా నాద ఎంత మంది ప్రార్థన ధర ఈ గుంపు ధర ప్రార్థన చేసి స్వసపర్చనకు నీకు సోత్రాలు చేసాను నీకు వందలే చేసే ప్రభా ఆ బిడ్డ మీరు ఆకరించండి ఆకరించండి ఎవరి మీ దగ్గర రాలేదు సెసప్రవా అలా ఆకరించి వాళ్ళవి రక్షించండి నాది రాకలి ఎంతో తొలుగుంది దేశ ప్రా చాలా సభ్యుంది అన్ని ప్రకారంలో ప్రభావం నెరవేర్తున్న ఈ ధైర్యంగా నీ కోసం పక్షంగా ఉండి రోషం పరోక్ష ప్రకటించాలేసే ప్రభావ అలాగే స్థిరపరిచి అలాని ఇంకా ప్రభావం నాకు చూపించి ఇంకా కోసం బయటపరిచి అది నెంబర్ ఇస్తాను సాధించిన క్రిపాగ్యం దయచేసి మీరు మాకు సిద్ధపచ్చు మళ్ళీ ఇస్తున్న ప్రాస అమీన్ అమీన్ మేం స్తోత్రం రజా పరిశుదడా పరిశుడాకు తండ్రి ఏసూ ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు మీ సూచనలన్నీ నెరవేర్తున్నా ఏ ప్రభా మీ వాక్యం అంతా తీటగా అర్థమవుతుంది ఎసు దేవా మీ యొక్క ప్రణాళిక మా మీద ఏది ఉందో అది నెరవేర్చండి మీద నడిపించండి తండ్రి దేవానికి ఎంతో వందనాలు ఇక్కడ పిన్న వాక్యాన్ని ప్రభావం అనేకులకు ప్రకటించాలా ఏసు ప్రభా దేవా దీన్ని నెమరి వయ్యా యసు ప్రభా దీన్ని ధ్యానించాలా ఏసు ప్రభా అనేక చోట్ల ప్రభావ ధైర్యమే ప్రకటించాలా దేవా అనేకులకు ప్రభావం యొక్క తండ్రి సత్యాన్ని బయలుపరచాలా తండ్రి దేవా మీ నడిపి మాకు దయచండి మా తలంపు సమస్తం కుట్టివేయండి మీ తలంపు మీ జ్ఞానం మాకు దయచండి మీ కృపలో మన అందరినీ భద్రపరచుకున్నారు ఇసుప్రభా మీకు వందనాలైన ప్రభా ఇంకొచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి కేవీపీ గ్రూప్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరి సత్యంలో నడిపించండి ఇసుప్రభా మీ కృపలో భద్రపరచుకొని తండ్రి నైనా ఎస్ఐయానికి ఎంత వందనాలు ముఖ్యంగా మా దేశాన్ని కాపాడండి దేవా దేశస్తులందరినీ కాపాడండి సుప్రభా రక్షణ మార్గం నడిపించండి ఇసుప్రభ దేవా యొక్క సత్యాన్ని అనేక చోట్ల ప్రకటించాలా అనేక విధాలుగా ప్రకటించాల దేవా దేవా మేము విన్న విన్న వారి వరే కాకుండా ఇసుప్రభ యొక్క ప్రభా సేవ చేసే వాళ్ళ వరకు దేవా ప్రతి చోట ధైర్యంగా మేము ప్రకటించాలా దేవా మీ సహాయం మాకు దండి మీ ఆత్మాని మీ మాకు అందరి మీద దయచండి తండ్రి నేను ఆ ఎస్సు ప్రభా నీకు నీ యొక్క ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరుతుంది ఎస్సు ప్రతి ఒక్కటి నెరవేరి మేము చూస్తున్నాం ఎస్సు ప్రభా తండ్రి కానీ ఎస్సు ప్రభా మేము మమ్మల్ని సజీవంగా పెట్టమంటే కేవలం మీ యొక్క సేవ నిమిత్తం ఎస్సు ప్రభావ మీ సేవ మేము చేయాలా దేవా మీ యొక్క రాజ్యాన్ని ప్రభావం ఏం దేవా వేసే అనేకులను మీ రాజ్యంలో తీసుకొని రావాలా మీరు ఇచ్చిన భారాన్ని మేము అన్నడు మర్చిపోయికి వీలేదు ఈ యొక్క వాక్యాలను ప్రభావం మేము నెమర వేయాలా వేసేయా దీనికోసం మేము కూడా ప్రయాసపడాలా తండ్రి ఈ విధంగా మేము కూడా వాక్యం చెప్పడానికి దేవా మీ సహాయం దయచండి ఎంత వందనాలైనా పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు సరస్వత్ అర్పించబడతా ఉక్యం పట్ల నెరవేర్చండి మేమందరం కూడా సంప్రభావ సంపూర్ణత ప్రభావం నడిపింపబడాలా దేవా మీ సహాయం మాకు దయచండి దేవానికి ఎంత వందనాలైనా ప్రతి బిడ్డని ప్రతి కృష్ణని ప్రతి బ్రదర్ ముట్టి స్వస్థపరిచి హీల్ చేసి దేవానికి ఎంత బంధనాలు మీ కృపలు బదులుపరచుకోమని ఏ విషయాలు సూత్రం ప్రభావ పరిశుద్ధిలో గొప్ప దేవ సర్వశక్తి మంతా నీకు వన్నాలి సయ్యా అబ్రహా నిశాఖ యాకబుల గొప్ప దేవ సంపూర్ణ జీవం తండ్రి నీకే వన్నాలి సయ నా దేవ నా ప్రభావ ఈ గర్చిన కాలమంట ప్రభ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపల్లో మమ్మల్ని తండ్రి దివా రాత్రులు మమ్మల్ని ఆచి కాపాడి ఆయనకి దినవంతం మాకు సహాయకులు ఉన్నారు ప్రభావా దేవ ప్రతి మీరు మాకు తోడున్న ప్రభావ మంచి ఆరోగ్యాన్ని మాకు మంచి శక్తిని బలాన్ని అనుగరించారు నీకే వన్నాలి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమా ప్రభావంలో యుగంలో నీకే కలుగునాగా కాళలియ్య నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభ మీ వాక్యందరు ప్రభా ముద్దలో సంబంధించిన వాక్యంలో ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ ఈరోజు మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా అకు వన్నాలిసాయా వాటిని మేము జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రభ మా హృదయాల్లో భద్రపరచుకొని వాటి జీవించాలి అనేకలు వాటిని అనుపూర్వంగా మీ పర్వాలకు ఒక జ్ఞానాన్ని మాకు అనుగించండి ఇంకా అర్థం చేసుకోలేనా ప్రభావా మీ జ్ఞానంలో మేము ప్రతిదేమే అభివృద్ధి పొంది బిడ్డలగా తయారు నా తండ్రి నా దేవానికి వణాలిస్తే ప్రవా మృగాలకు సంబంధించిన ఆ ప్రతి ఆత్మీయ సత్యాన్ని మాకు చూపించినారు ప్రభావా అనుకు వణాలి సయా వాటిని జాగ్రత్త మేము పరిశీలించాలా దీర్ఘంగా ధ్యానించ ప్రవా అనేకలకు ప్రభావా చదురాన్ని వాళ్ళు ఉన్నారు లోకంలో ఎంతో మందిన తెలియని వాళ్ళ వాళ్ళందరికీ ఏ రీతి వాళ్ళకి అర్థమేలాగనే మాకు అలాంటి ఆత్మ నాకు అనుగురించాలి దైవికమైన జ్ఞానం మీకు పరిశదాత్మ నడిపించి మాకు అనుగించమని ప్రాధిష్టమైన సంపూర్ణంగా ప్రభావ సత్యం గ్రహించాలా ఒక దేవ తరం వారి దీన్ని ప్రకటిస్తాను ప్రభ తరంలో మేము ఉండాలి ప్రభావ ఆయన వీటి విజృంభించి ప్రభావ అనేకల్లో ప్రభ ప్రజల్లో ప్రభావ వాక్యను తీసుకునే ధైర్యంగా మేము ప్రకటించాల ప్రేమతో మనుషులకునైనా వాటిని అర్థమేలాగా మేము ప్రకటించాలను అలాంటి అభిషేకంలో మనందరూ నడిపించమని ప్రధానమైన గొప్ప దేవా వాచం చేత మీరు మాత్రం మాట్లాడడానికి నీకే వన్నాను చెల్లిస్తాం మీకే కొత్త మీద నడిపించుకోవాలన్నా గొప్ప దేవానికి వర్ణాలు వైరస్ బాధ్యతలందరినీ ప్రభావితి స్వస్థపర్చని ప్రభావ ఆ కలవరిశిలో ఆయన మీరు పొందిన గాయల స్వస్థ ఉంది ప్రభావాత బిడ్డల సంపూర్ణ స్వస్సతను ప్రకటిస్తున్నాం ఈసు క్రీస్తు పరిషత్ నామంహి ఆ మీరు స్వతపచ్చే దేవుడు ప్రభావ ఆయన ఎంతో కుటుంబాలు ప్రభావ పిల్లలను కోగొట్టుకున్న వాళ్ళు తల్లిని కోబుట్టుకున్న వాళ్ళు ఉన్నారు మాస్టర్స్ ఉన్న కుటుంబంలో ఉన్న ఎన్నో కుటుంబాల ప్రభావా కుటుంబాలందరినీ ఆదరించాలని మీ సమాధానం ఓ ప్రభావాలందరినీ ప్రభావితం ఆత్మీలతో నడిపించి ఈ సమలకాలంలో ఎవరు కూడా ప్రభావ ఆయన ఈసే ప్రభావ భయపడుకున్న ధైర్యంగా మేము విశ్వాసంతో ముందుకు పోయిగా తయారు ఒక పని మీరు మాకు అనుగ్రహించారు లోకంలో ప్రభావం మేము సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇందు మైమ పచ్చాల్సే ప్రభావ ఆ పని మీరు ఆస్వాదించండి నూతనంగా మీరు అభిషేకించి ఇంకా మీ సేవల బలంగా వాడుకోండి ఓ ప్రవైత సత్యాన్ని ఇంకా సంపూర్ణ మీ అందరూ అర్థం చేసుకుని ధైర్యంగా మేము ప్రకటించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాల ప్రభావాతండి అలాంటి ధ్యానం ప్రతి ఒక్క బిడకు అనుగురించడానికి ఆదిష్టమైన చంద్రశేఖరణ ముట్టని ప్రవా మంచి ఆర్గం లేచే అన్నదారు ప్రభావా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిస్తున్నారు ప్రకటన ధ్యానించాలంటే ప్రభావ ఎన్నో సంఘాలు ధ్యానించి ఆగిపోయిన ప్రభావ కానీ ఆయన మీరు మాకు అనుగ్రహించే అవకాశం ప్రభావ ఓ దేవ ఎంతో ఒదుకునే ప్రభావాహనంతో ప్రభావ ఆయన మీ బిడ ప్రకటిస్తున్నది ప్రభావాన్ని అర్థం చేసుకోవాల ప్రభావ మా టైం ప్రయాసం పెట్టి ప్రవాన్ని అర్థం చేసుకోవాలి ప్రభావా తప్ప ఎవరు కూడా మాకు అర్థం చేయలేరునైనా ఒకవేళ తండ్రి మీ ఆత్మ వల్లనే అవన్నీ బయలుపరచబడుతున్నాయి నేను సంపూర్ణ నమ్ముతున్నాను ప్రభావా నా తండ్రి నా దేవా నీకు మోసగింపబడుతున్నారు ఆ మోసంలో అందరూ మీ సత్యువులు నడిపించాలని సహాయపడండి అన్న కుటుంబం ఇంకా మీ జీవించి ఆశ్రించిన నూతనంగా అభిషేకించి మీరు బలంగా వాడుకోండి ప్రభావా మంచి ఆరోగ్యం కనిపించింది ఉద్యోగ స్థలంలో ఓ వర్క్ ప్లేసెస్ సంతట్లో మీ తోడు సహాయపడడం ఆగిస్తున్నాం ఓ దేవతి దేవా వైరస్ నిక్షించి కుటుంబాలను కాపాడమని ఆగిస్తున్నాను శిశర్ ముట్టడం ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చేసి మీ పర్లోకి ధ్యానం చేసి ఇంకా నింపలను పశ్లాంటి ఇంకా బలంగా సేవ వాడుకోండి ఇద్దరు పిల్లలతో అగ్నిక చేసి ప్రభావ దృష్టి నుంచి మీరు మీ కాపాడండి మీ కృపల భద్రపరచుకోండి వాళ్ళ కెరియర్ మీరు ఆశ్రయించి దీవించిన స్థితి లేవు నూతన అభిషేకించి ఖచ్చితంగా మీరు గొప్ప సాక్షిని పెట్టుకోవడం కాగిస్తాం ఆయన కుటుంబ అన్నదములు అందరూ ప్రభు సరతీలకు రావాలా ఒక ప్రభు బంధువులు ప్రభు అందరికీ సరస్థలకు రావాలి ప్రభై సత్యులకు రావాలా ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆకర్షించుకోవడానికి మీ కృపల భద్రతపర్చుకోవడానికి ఆగిస్తాం ఆయన ఇక సంబంధించి ఇవ్వంచు ఉంటున్నాం ప్రభావాయన మీ సమయం చాలా దెబ్బలు అంచుకొచ్చేసిన ప్రభావ సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ దృష్టి భయంకరంగా కూడా విచృతి పనిచేసిన వాడికి సమయం తక్కువ ఉంది ప్రభావాయన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ మీరు మాకు ఒక పని కండి అది సంపూర్ణంగా తో నింపాల మీ యొక్క మహత్యంతో మీ జ్ఞానం చేతి నింపాల ప్రభావిలో ప్రభావ ఆయన మీ వాక్యాన్ని మీ వెలుగును ప్రకటించాలి ఇక్కడ కమ్ముకుంటున్న ఒక ప్రభావండి మీ మహిమతో నింపాలని అనేక అర్పించాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరూ గాయతీగా రాక చిత్రపరుకోవాలి ఏసు క్రీస్తు పరిశోధన నామను ప్రార్థించినాం తండ్రి పరిశోధన సృష్టికర్త సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి మహిమోన్నత రాజా మీకు ఎంతో లెక్కలే వందనాలు వేసు ప్రభా యేసు క్రీస్తు మీరు అనేక మర్మాల చేత మాతో మాట్లాడినారు అందుబట్టి మీకు వేలాది వందనాలు ప్రభా దేవ చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరికి ధరలో నీరు ఫలింపు దయచేయండి ఆ కూడా ప్రభావ ఇతరులకు ప్రకటించి దేవ వాళ్ళని కూడా సర్వసత్యంలోకి నడిపించే పశుధ నడిపింపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ ఓ దేవ మహిమోన్నత రాజా కృప మేడ ఈ అంతే దినాలలో ప్రభావ మీ యొక్క కృపచైతం ఉన్న ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీ సేవలో ప్రభావ వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్క చుట్టూ మీ అగ్నికరించి వేయండి ప్రభా దేవదూతల కాపుదల దయచేయండి ప్రభు విజృంభించి సేవ చేయాలా ప్రభా మీ నామం మహిమార్థమే ప్రభావ మీ సత్యాలను అన్నింటినీ కూడా ప్రభా వెనుకడుగు వేయకుండా ప్రకటిస్తూ ముందుకు నడవాలా అదే కూడా మీ నామం మహిమార్థం కోసమే మేం చేయాలా ప్రభు ఐసా మీకు ఎంతో వందనాలు ప్రభా యుగ మీ నామే హెచ్చింపబడాలా యుగ యుగంలో ప్రభావ మేమే అలాంటి పశుధాత్మ శక్తి బలం చేత నడిపించండి ప్రభావ మీ కృపలో దేవా కనికరంలో దివా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని కాపాడండి స్వస్థపరచండి విడుదల కల్పించండి ప్రభావ విడుదల పొందిన ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలా మీ నామ మహిమార్థమై సేవ చేయాలా ప్రభా మీరు అక్కడ సమయం కాబట్టి ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించి వాళ్ళ పాపాలను విడిచిపెట్టి ప్రభ ప్రచతపక పడి మీకు వాళ్ళ జీవితాలను సమర్పించుకుని ప్రభ ముందుకు నడిచే జ్ఞానం వారికి దయచేయండి ప్రభు కృప జీవించి కనికరం జయించండి ప్రభావ విడుదల మీరు కలగజేయండి ప్రభా మహిమ ఉన్నత దివా ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు బ్లెస్ చేయండి ప్రభా ఫైనాన్షియల్ గా ప్రభావం దీవించండి ఆత్మీకంగా దీవించండి ప్రభావ ఓ దైవం మీకు వందనాలు ప్రభావ మీ నామంకే యుగయుగంలో మహిమ కలుగునుగాక ఏస్తు క్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధ ఉన్నత కృపకని క్రమాల దేవాసానికి వంద నాలుగు స్థోత్రం తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలో సృష్టికర్త కృపా సత్య సంపూర్ణ నీ వేలాది వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ గడిచిన కాలం నేను మమ్మల్ని కాచి కాపాడు ప్రభావ మమ్మల్ని వచ్చినందుక నీకు వేలాది వంద తండ్రి ఇది వలన ప్రభావ ధన్యత ప్రభావం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం వినామన్నాం మేము కూడుకుంటే నేను మీ యొక్క గొప్ప మర్మంలో మేము తెలుసుకుంటా మీరు మీ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ అవును తండ్రి ప్రభావ ఇదిగో నైనా మీరు నాయన ప్రకటన గంగంలో విషయాలు మాకు చెప్తున్నారు ప్రభావ న తరండి ఆయన ఆ ముద్రలు ప్రభావ ఆ జంతువుల జీవులకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు ప్రభా నీ బట్టు మేము అర్థం చేసుకోవాలా ప్రభావ నేను అవన్నీ చిన్న చిహ్న రాయబడ్డాయి ప్రభా అవును ప్రభావ అన్నాడు ప్రవర్తలకి అర్థం కాలేదు ప్రభావ తండ్రి యోహన్ భక్తుడు కూడా అర్థం కాలేదు ప్రభావ కానీ ప్రభా ఇదే ప్రశ్న ప్రభావ మేము ఎదుర్కొన్నప్పుడు తండ్రి నా తండ్రి మేము కూడా ఎంతో చిన్న పుచ్చుకుంటాం ప్రభా నా తండ్రి వారు ఆ రోజు అన్నారు ప్రభావ దూత నా ప్రభావి ఇది కూడా అర్థం కాలేదు అని ప్రభా కానీ ఈరోజు మేము అయితే గుండకూడదు ప్రభా అయినా ప్రతిదీ మేము అర్థం చేసుకోగలగల ప్రభా తండ్రి మీ మాకు చూపిస్తున్నారు ప్రభావ మీకు వేలాది వంద ప్రభావ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభావ వాటి అన్నిటి కూడా మేము పరిస్థితి ప్రభా ఇప్పటి నన్ను ముఖ్యంగా చిన్న పరంగా చెప్పబడిన వంటి ప్రభావం మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అంటే పరిషత్ ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభావ నా తండ్రి జీవులు ఇవన్నీ ప్రభా ఎందుకు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నా ప్రభావి రాయించినారు ప్రభా మేము వాటి తాత్పర్యం తెలుసుకునే ప్రభావ నా తండ్రి చదువు వాళ్ళకి నా ప్రభావ ఎవరైతే అర్థం చేసుకోవాలిన్నారో ప్రభుత్వ వాళ్ళందరికీ నైనా ప్రకటిస్తే మా ధన్యత ప్రభా నా తండ్రి కాబట్టి నైనా మేము వాటిని అర్థం చేసుకోవాల ప్రభ నా తండ్రి మేము ఎల్లప్పుడు హృదయంలో పెట్టుకోవాలన్న తండ్రి ఆయన సమయం వచ్చినప్పుడు ప్రభావ ప్రతి ఒక్కరికి మేము ప్రకటించాల ప్రభావ నా తరని సర్వసత్యంలో నడిపించాల ప్రభావ నా తండ్రి విన్న వాక్యం వినివారం ఎవరిని సైలెంట్గా ఉండిపోకూడదు ప్రభా త్రి నా శక్తి మించిన ముందుకు సాగాల ప్రభావ మీరే సాయం దండి నా సహాయకులు ఉండండి ప్రభావ నాకంటే మీరే ముందుకు నడిపించండి ప్రభావ మేము బలహీనం మేము ప్రభావ కానీ మీరు ఉంటేనే మేము బలవంతం ప్రభావ నన్న ఎలా మీరు మాకు తోడు అయినండి ప్రభావ నా తండ్రి ప్రభా మీరే మీకు మళ్ళీ మాతో మాట్లాడుతున్నందుకు నా ప్రభా ఈ ప్రతి విషయంలో ప్రభావం మాకు నా తండ్రి మీ యొక్క మీరు మేము చేయాల్సిన బాధ్యతను మాకు గుర్తు చేస్తున్నందుకు నీకు నా ప్రభా తి ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావన తండ్రి ఎక్కడ మేము మోసపోకూడదు ప్రభావ మెకానికల్ లైఫ్ లో పడిపోకూడదు ప్రభావ తండ్రి నైనా బదకమైన జీవితంలో ప్రభావం తండ్రి ఆయన ఒటి వారు వల్లే ఫలింపు లేని ఫలింపు లేని వారి వల్లే తండ్రి అయినా ఇచ్చిన తలాంటి ఒకటైనా ప్రభావం ఏదన్నా డబల్ చేసిన ప్రభావం మరిన్ని పొందుకోవాలని మా ప్రయాస ఉండాలా ప్రభావ అటువంటి మమ్మల్ని ముందు నడిపించండి ఎక్కడ మోసపోకూడదు ఎక్కడ అపాధికి లొంగిపోకూడదు ప్రభావ నా తండ్రి మీ యొక్క వాక్య చేతనే మేము ముందుకు సాగాల శక్తిని దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి వైరస్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి నేను మీరు పది మంది నైనా ఎంతోగానో తగ్గించినారు ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నా తండ్రి ఇంకొన ప్రభా ఇంకా ప్రభావ ఎంతమంది వాటి బాధిని పడుతున్నారు ప్రభావ చనిపోతున్నారు ప్రభా మీరు వారి పట్ల కనికరించండి ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరచని తండ్రి ఇదిగో ఆయన మరొక వేరియంట్ అంటున్నా తండ్రి నేను వాటి సంబంధించిన విషయాలు కూడా నా తండ్రి ఆందోళనగా ఉన్నాయి ప్రభావ మీరే వాటిని గద్దించే ప్రభావం మీరే తగ్గించమని ప్రార్థిస్తున్న ప్రభావ తండ్రి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి జనరులకు జ్ఞానం దేయించే ప్రభావ యువకర్ నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభావ నా తండ్రి ఎంతో మంది నైనా స్వస్థపడనారు ప్రవాహ తండ్రి నేను ఎందుకు స్వస్థపడ్డారంటే ప్రభావం మీనామా మహిమ అర్థమై ప్రవాహ తండ్రి ఇంకా మీరు ఒక అవకాశం ఇచ్చిన ప్రభావం అర్థం ప్రభావ కాబట్టి నేను ఇచ్చిన అవకాశం అనే ప్రభావం మేము ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రభావం అందరూ తండ్రి ఇవరకు జీవితం అసలు జీవించకూడదు ప్రభావ మీరు ఇచ్చిన జీవితం కాబట్టి ప్రభావ నా తరలి మీకే ఉపయోగించాల ప్రవాహ తండ్రి అందరూ ఆత్మీయతలు విప్పండి ప్రభావ ప్రతి ఒక్కరి నైనా స్వార్థ వినాల ప్రవాహన తండ్రి ప్రతి ఒక్కరి మీరు స్వార్థికగా లేపాలంటే ప్రభావ ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించబడాల కి రావాలా ప్రభా మీరే కనికం చూపించిన ఆయన సహాయకులు ఉండండి ప్రభా నా తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి ఎవరైతే ఆత్మీయులు కోల్పోయినారో వారందరినీ బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ మీరే వారిని కావాల్సిన వస్తువులు తీర్చండి ప్రభావ వ్యాక్సిన్ వేసుకుంటున్న ప్రతి ఒక్కరి నా తండ్రి వాడి దుష్ప్రభాన్ని నా తండ్రి ఎవరి మీద మీద మీద మీద మీద పడుకుంటే ప్రభావ పచ్చని ప్రభావ మీరే వాళ్ళ వ్యాక్సిన్ గర్దించండి ప్రభావం దాన్ని దుష్ప్రభావాల తీసి ఏమైనా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీ ముందు వంగల ప్రభా మిమ్మల్ని ఆశ్రయించాలా నా తండ్రి మీద భారమేసి బతకాలా ప్రభా అే మాకు విజయమవుతుంది ప్రభా ఆయన అన్ని నా ప్రభావి మీ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ప్రభావన్నింటినీ మేము స్వతంత్రించుకోవాలా ప్రభా మీ మిమ్మన్న మీ విధానంలో నచ్చినప్పుడు అన్నీ మా జీవితాలు నెరవేరుతుంటాయి కాబట్టి ప్రభావ నా తను మీ విధానాల్లో నచ్చిన నన్ను మిమ్మల్ని ఆశ్రయించ వర్గమేమే ఉండాలా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ నా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి అన్న ద్వారా మీరు చంద్రశేఖర ప్రార్థిస్తున్న ప్రభా నైనా మీరే మాట్లాడారు ప్రభా మీకు వంద నాలుగు ప్రభావ అతని అన్నను కూడా ప్రభావ మీరేనా ఎన్నో విషయాలు మరుగు మరుగైన విషయాలు తెలియజేస్తున్నారు ప్రభా నన్న మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా మీకు వంద నాలుగు ప్రభావ అతను అన్న మీరే శాంతి సమాధానం కలిగించేయండి ప్రభావ మీరైనా మరింత నాయన జ్ఞానం అనుగ్రహించిన ప్రభా మరింత గొప్పగా సేవ చేసులను సహాయం తెచ్చేయండి ప్రభావ వారి కుటుంబంలో ఉన్న ప్రమస్లు తొలగించండి ప్రభావ అపవాదాది ఏ విషయంలో ప్రభావ అడ్గించడానికి వీళ్ళకుండా ప్రభావ మీరే మార్గం సరాలం చేయండి ప్రభావ అతని వారి కుటుంబ సభ్యులు ఇంకెవరైతే రక్షణలో లేరు వారన్న రక్షణలో నడిపించండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావంలో ఉన్న మీరు మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీటువంటి అపవాద కార్యాలను లొంగిపోకున్న ప్రభా అయినా మీరేనాయన అగ్ని పెట్టండి ప్రభా ఏ పది దగ్గరికి రాకూడదు ప్రభా తలంపులు రాకూడదు ప్రభా అయినా మీ యొక్క శక్తి చేత నింబడి ఉండాలి ప్రభా ఎల్లప్పుడు మీ కొరకే జీవించాల ప్రభా మీరేనా వారికి తోడేయండి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా చదు విషయంలో కానీ ప్రభ ప్రతి విషయంలో మీరే తోయండి సాయకులుగా నడిపించుకోండి ప్రార్థిస్తున్న ప్రభా నా తండ్రి నేను గ్రూప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థిస్తున్నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో నేను మీరు ప్రతి అవసరతం తీర్చండి ప్రభావ ఎవరైతే ఏ బంధువులు ఉన్నదో ప్రభా నన్న ఆఫీసులు వెళ్తున్నారన్న తండ్రి ప్రతి చోట మీరే తోడైండి ప్రభా ఏ తెగుళ్ళు ముట్టకుండా కాపాడండి ప్రభావా ప్రతి ఒక్కరిని నాయన మీకు నూతన అభిషేకం దయచేసి ప్రభా ప్రతి ఒక్కొక్కరిని నేను మీ యొక్క బిడ్డగా మార్చండి నేను ఏ అపవాది కార్యాలకు లొంగిపోకుండా ప్రభా వెళ్ళప్పుడు మెలుగుకొండి జీవితం అందరికీ దయచేసి నేను మీ యొక్క నామ మహిమ ప్రభా మేమంతా వాడబడాల ఎందుకంటే ప్రభా మీ రాజ్యం నైనా మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది ప్రభా మీరు అక్కడికేమీ సిద్ధపడాలా ప్రభా మీ సిద్ధపరచాలా ప్రభా మేము అడుగుపెడితే కానీ ప్రభా మేము జ్ఞానం పొందుకోలే ఇంకా మేము వెయిట్ చేస్తూనే ఉంటాయి ప్రభా అంటే మాకు లేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ప్రభా నైనా మీ చిత్తాన్ని మేము నెరవేర్చలే మేము ప్రభా కాబట్టి మేము ఇంత ముందుకు సాగితే అంత మంచిది ప్రభావ అటువంటి ముందుకు మమ్మల్ని నడిపించినా మీ నామానికి మహిమకరమైన సేవ చేసేలాగా మా అందరినీ నైనా మీరే బ్లెస్ చేసి ఆశీర్వించమని మీకు అభిషేకము మీ జ్ఞానము మాకు అనుగ్రహించినా వెళ్ళినప్పుడు మాకు తోనే నడిపించమని సమస్త మహిమా ఘతా ప్రభావంలో యుగంలో మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్త పరిశుధాన్ని నామ్మని ప్రార్థన సమర్పిస్తున్నాం నేను చేస్తున్నా బ్రదర్ పరలోక పరలోక మందు ఉన్న నా తండ్రి నా ఎసయ్య నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరము గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన నా తండ్రి నా ఎస్సయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి దివారాత్రంలో తండ్రి కంటి కాచి కాపాడి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీతో గడిపే భాగ్యము తండి నీ స్వరం వినే ధన్య ధన్యతమాకిచ్చిన మమ్మల్ని భాగ్యులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండి పరలోకం అందున నా ఎస్ నీకే వందనాలు స్తోతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభాములు తండ్రి ఎస్ నీకే వందనాలు తండ్రి నీకే యుపయోగములు కలుగును గాక హల్లెలుయ తండ్రి ఇదిగో ప్రభావ ను నాయన నీ స్వరం వినిపించినావు తండ్రి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో యొక్క జీవులు గురించి ప్రభ ఏదైతే ప్రభా నువ్వు వినిపించినా ఆ స్వరం ప్రభ నా హృదయపూర్వకంగా తండ్రి నా ప్రభావ నేనైతే స్వీకరిస్తున్నాను ప్రభా నాయన నీకు ఎంతో నా హృదయపూర్వక వందనాలు ప్రభా నీ స్వరం వినిపించినందుకు అలాగే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని నాయన ఆ దాసుడు వినిపించిన ఆ యొక్క తోటిన దాసుడి కూడా నా హృదయపూర్వక వందనాలు తండ్రి ప్రభా ఆ యొక్క దాసుడు కుటుంబాన్ని ప్రభ మీరే కాచి కాపాడండి ప్రభా యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రతి కీడు నుంచి శ్రమల నుంచి ప్రభా నాయన మీరే ప్రభా మీ యొక్క రాకడ వరకు ప్రభా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోమని ఆ దాసుడికి కూడా ప్రభ ఇంకా ఎన్నో మరిగిన విషయాలు మీరు బయలుపరచమని తండ్రి ప్రతిదీ మేము వినాలా మేము కూడా స్వీకరించి పాటించి మేము కూడా ధైర్యంగా ప్రభ భయం లేకుండా ఆ యొక్క మేము కూడా అన్నింటినీ ప్రకటించాలా ప్రతిదీ ప్రేమపూర్వకంగానే తండ్రి కాబట్టి ప్రభ ఆ యొక్క వందనాలు ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని ప్రభ మీరే ప్రభా యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుల నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి ఎంతోమంది ప్రియులు ప్రభా యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఎంతోమంది యొక్క వ్యాక్సిన్లకి ఇన్ఫెక్ట్ అవుతున్నారు ప్రభా వాళ్ళందరి గురించి ప్రభానైనా తండ్రి నీకు మొరపెడుతున్నాం ప్రభ నీ పాదాల చెంత చేరి ప్రభా మీరే వాళ్ళందరి పట్ల కనికరం చూపించి మీ కృప చూపించి మీ జాలీ దయ చూపించి తండ్రి ఆ కలవరి స్థితిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది సేవకులు ప్రభానైనా మీ అందరు నిద్రించి మీతో ఉన్నారు ప్రభా యొక్క సంఘములకు ప్రభా మీరే కాపలను లేవనెత్తండి ప్రభ ఆ కుటుంబాలకి మీరే ఆదరణ దయచేయండి ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభానైనా ఇంకా నాయన నిస్తువార్త నూచు ఎన్నో గ్రామాలు ఎంతో మంది జనులు ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభా నీ సువార్థ ప్రకటించబడాలా ప్రభా తండ్రి ఎంతో మంది భార్యలను భర్తలను పిల్లలను కోల్పోయిన వాళ్ళకి ప్రభానైనా నీ కృప నువ్వు వాళ్ళకి శాశ్వత కాలం ఉండుతండ్రి కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని నిజంగా నేను ఐశ్వర్యవంతులుగా చేసినావు ప్రభాన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యమును బట్టి నీకు పాదాభి నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో తండ్రి నీకే మహిమా ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ యువేగములు కలుగును కాక నజరేడైన ఏసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు ఏ క్రీస్తు కృపా సమాధాన అర్పింపు మనందరికీ శతాకాలం తొడయండి కాక ఆమెన్యాజ్లాడన్నా